ఓకే వేరే ప్రార్థన చేస్తాం స్తోత్రం ప్రభా పరిషిద్దుల గొప్ప దేవా సర్వశక్తివంతుడా నీకు వందాలిసయ్యా అబ్రహాం ఇసాక్ యాకోబ్ల గొప్ప దేవ నిన్న నీడు నిరంతరం ఏకరీతిగా నా తండ్రి నా దేవ నా ఇమోచకుల నాశ దుర్గమ్మ పరిషుద్ధుల తండ్రి నీకు వందాలేసయ్యా ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్న మీ కృప వెంబడి కృప ఎంతగానో బలపరిచిన నా తండ్రి నీకు వందాలేసయ్యా నీకే కృతజ్ఞత ఆశత్తులు అర్పించుకున్న ఆయన సమస్త ఘనత మహిమా ప్రభావంలో మహాతేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కలుగునుగాకహాలలు నా ప్రభా నా తండ్రి యొక్క మధ్య కానీ మీ శాంతికి వచ్చినాం ప్రభా మీరు మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించనైనా మీ వాక్యంలోనే సత్యం మీ గ్రహించలాగనా మా ఆత్మీనే తల్లిప్పండి వాక్యం మీరు మాతో మాట్లాడడం ప్రభా అనేకమైన విషయాలు మాకు బయలుపరండి యుగ చివరి అంచులని ఉంటున్నాం ప్రభావ ప్రతి దశలో మేము జాగ్రత్తగా జీవించాలనే సాయపడండి అయినా మీరే మాకు మార్గం చూపించండి అనేక ప్రాంతాల్లో వెళ్తుండగా ప్రభావ మీ ఆత్మ నడిపింపు దయచే ప్రార్థ్యమైనా అప్పటి వల్లకి ఏ రీతిగా మేము స్వార్థం మేము ప్రకటించాలో మాకు జ్ఞానం అనుగరించండి మీ ఆత్మ నడిపింపు దయచేసి ప్రతి చోట మీ కొర శాసనం పెట్టుకున్న యారదంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి పాటల ద్వారా మహింపందని మాట్లాడి మీకు పరిషత్ ఆత్మ నడిపింపు మాకు మీరే మాట్లాడి మహింపొందమని ఏ సుక్రీస్తు పరిషద నామను ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ గారు శ్రావణ్ బేదార్ పాట పాడండి ఓకే అన్న అల్లి అన్న వాయిస్ వినిపిస్తుందాపిస్తుంది వినిపిస్తుంది ఈలోక యాత్రలో సాగు చుండ ఈలోక యాత్రలో నీ సాగు చుండ ఒకసారి నవ్వు ఒకసారి ఏ ఒకసారి నవ్వు ఒకసారి ఏర్పు అయినాను క్రీస్తేసు నా తోడనుండు అయినాను క్రీస్తేసు నా తోడనుండు ఈలో ఒక యాత్రలోనే సాగుచుండ ఈలో ఒక యాత్రలోనే సాగుచుండ ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు ఒకసారినవు ఒకసారి ఏడుపు అయినాను క్రిస్తే నాతోండు అయినాను క్రిస్తే నాతోడనుండు ఈ లోక యాత్రలోనే సాగుచుండ ఈ లోక యాత్రలోనే సాగుచుండ జీవిత యాత్ర ఎంతో జీవిత యాత్ర ఎంతో కఠినము గోరాంధకారుఫానులున్నాయి ఘోరాంధకారుఫానులున్నాయి అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు అభ్యంతరములు ఉండు కాయోరెవరు రక్షించేదవరు కాయోరెవరు రక్షించేదవరు ఈ లోక యాత్రలు నే సాగున్నా ఈలోక యాత్రలు నే సాగుచున్నా స్థిరముగనుందీ కోరికైక యాత్రలోనే సాగుచున్నా ఈలో ఒక యాత్రలోనే సాగుచున్నా ఒకసారి నవ్వు ఒకసారి ఒకసారి నవ్వు ఒకసారి అయినాను క్రిస్తేసు నాతోడనుందా అయినాను క్రిస్తేసు నాతోడనుందా పశుత బగు దేవా మీకు వందనాలైనా సర్వన తరభు తండ్రి మీకు కృతజ్ఞత తెలియజేయ్యా ఈ ఉదయకాలం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచీ కాపాడినందుకు మీకు ఎంతో వందనాలు తండ్రి ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు మీ యొక్క తను మళ్ళీ స్వరణ వినలాగిన ఓ ప్రభు మమ్మల్ని సిద్ధపర్చు మనం ప్రార్థిస్తున్నాం వాక్యాన్ని వినాలా దాని ప్రకారంగా జీవించాలా అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి సేవా బిడ్డలుగా మనల్ని జీవితాల్లో మమ్మల్ని నడిపించి మీరు మహిమందమై యేసు క్రీస్తున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ కొన్ని వారాల నుండి మనం ధ్యానిస్తున్న విధానంగా సమర్థవంతమైన దేవుని వాక్ అన్న అంశాన్ని మరి కొంత కొనసాగించుకుంటున్నాం మనం ముందుకి ఎక్కడ వారం పోయిన సరే ఇక్కడ బహుశా వారం అనుకుంటారు ఎక్కడ ఆకినాం అంటే లేవి అకాండము పదహార వచ్చిన మనం దాన్ని అక్కడ ఆగి ముఖ్యంగా ఆ మేక గురించి రెండు మేకల గురించి మనం ధ్యానించినాం ఒకటి బలియార్పణగా అర్పించినాక ఇంకొక ఇంకొక మేకని అరణ్యంలోనికి విడిపించడం దాన్ని తోలివేయడం దాని మీద యాజకుడు తన హస్తాన్ని పెట్టి కుటుంబికుల పాపములన్నీ దాని మీదకి వర్తించలాగిన అవన్నీ దాని మీదకి ప్రయాణం దాన్ని రెండు మార్గంలో పంపివేయడం అన్నట్టు ఆజాదేల్ అంటే దాని మీద అది కాలం దాని మీద పాపములు ఉంటాయి అన్నట్టు అది మన పాపపు జీవన విధానానికి అది సూచిస్తుంది ముఖ్యంగా ఎందుకంటే మనం ఇకల్లో పుట్టిందే పాపంలో ఆదమ వారు చేసిన ఆ యొక్క అభిదేత మనకి పాపం అనుగ్రహించబడింది సంక్రాంతి చే అది తరతరాలు తరతరాలు ఉంటుందన్న విషయం మనం తెలుసుకుందాం కానీ ఆ ఇంగ్లీష్లో దాని పేరు అజాజేల్ అని ఉంది పేరు తెలుగులో తెలుగులో ఏముంది తెలియగానే మేకనే ఉంది అయితే అజాజేల్ అంటే దాని మీద అది శపితమైంది అని అర్థం శాపాలు పొందుకొని పోతుంది అది ప్రతి జీవిత విధానాలు మనం చూస్తూ ఉంటాం ప్రతి కుటుంబంలో చూస్తూ ఉంటాం ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు అటువంటి మేకలాగా ఉంటారు తక్కిన కుటుంబీకులు అందరూ సంతోషంగా ఆనందం ఇస్తూ ఉంటారు ఒకడు బలహీనంగా ఉంటాడు అది ఆత్మీయమైన విధానం అయితే ఆజాదేలాగా ఉండొచ్చు మీ జీవితం కానీ నా జీవితం కానీ మన కుటుంబాలలో ఎవరో ఒకరు ఉంటాం అట్లా అందరూ మన గురించి హేళన చేయడం మన గురించి మనం కించపరిచినట్టు మాట్లాడడం ఇవన్నీ మనం అనుభవం చేసి చూస్తూ ఉంటాం ఉద్యోగ స్థలంలో కూడా కించపరుస్తూ ఉంటారు ప్రకృతి మన సాంఘిక పరంగా నువ్వు జీవసిస్తున్న ఆ యొక్క ప్రాంతంలో ఇరుగు పొరుగు నిన్ను కించపరచచ్చు చులకన జగ ప్రవర్తించొచ్చు ఓ రీతిగా నువ్వు అజాజేలాగానే ఉన్నావు ఆ నెకలాగున్నావు కానీ ఎక్కడికడ ముగించడం అయితే ఎప్పుడైతే ఆ యాజకుడు తన నోటి వాక్ ద్వారా ఆ పాపములన్నీ దానికి సంక్రమించలాగా ఉచ్చరిస్తుండో అది సమర్థవంతమైన దేవుని వాక్ అంటే యాజకుడు ఉచ్చరించడం వలన దేవునికి ప్రతినిధిలాగా ఉన్నాడు కాబట్టి సంఘంలో తను ఉచ్చరించడం వలన అవి నెరవేరుతుంటాయి అన్నట్టు అయితే కొన్నిసార్లు వ్యర్థుడా పనికిరాని వాళ్ళు వీళ్ళు ఫాల్తుగాండ్లు అని చెప్తా ఉంటారు నేను విన్న యాజకులు అట్లా మాట్లాడడం నేను ఎప్పుడు మాట్లాడినట్లా ఎవరిని కించపరచాను ఎవరిని ద్వేషించను ఎందుకంటే అవి నెరవేరుతాయి విషయం బైబుల్ చెప్తుంది నేనేదో గొప్పగా చెప్తుంది కదా ఆ రోజుకి నువ్వు దేవునికి ప్రతినిధిలాగా నిలబడ్డవు కాబట్టి దేవుడిని ఒక మౌత్ పీస్ లాగా ఒక మైక్ ఒక స్పీకర్ బాక్స్ లాగా వాడుకుంటాడు ఆయన స్వరాన్ని మనుషులకు వినిపింపజేయాలంటే ఎవరినొకరిని వాడుకుంటూ ఉంటాడు ఆ రోజుకి కాబట్టి మనం ఏదో గొప్ప పని చేసినాం అనేది కాదు మనం ఆ దినం నిలబడ్డం కాబట్టి మనల్ని వాడుకోండి ఉదాహరణకి నా స్థానంలో ఇంకోరున్నా వాడుకుంటాడు నీ స్థానంలో ఇంకోనున్నా వాడుకుంటాడు దేవుడు విధానం అది దేవుని విధానం ఎందుకంటే ఆయన పక్షపాతి కాదు ఒకరిని స్పెషల్గా ప్రేమించే ఒకరిని తృవీకరించేవాడు కాదు ఏషావుని ఎందుకు ద్వేషించండి అనేది మీకు తెలుసు ఏషావుకి ఇచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టుకున్నాడు కాబట్టి మంచి అవకాశం ఇచ్చింది దేశవత్వం యాక్చువల్గా ఏషావు గర్భవనికి రావాలి ఏ అంత భయంకరమైన తృణీకరణనా ఏషావు తీర్మానించుకున్నాడు తన గర్భంలో నుంచి రావాల్సింది రక్షకుడు అంత మంచి అవకాశం ఇస్తే దేవుడు దాన్ని ధృవీకరించేసేడు అది అందుకు ఆయనకి ఇష్టం లేదు ఏషావు ఎంత కన్నీరు విడిచినాడు తర్వాత ఎంత ప్రయాసపడ్డా అతనికి రాలేదు అవకాశం ఎందుకంటే ఒకసారి పోయిందంటే రాదు ఎగ్జాక్ట్లీ మనం ఈ కాలంలో మీలో అటువంటి ఏషావులు ట్రై చూసుకోమన్నాడు కాబట్టి ఆ వర్డ్ సమర్థవంతమైన వాక్కు ఎంత పవర్ఫుల్ అనేది నేను ఇక్కడి నుంచి నేర్చుకున్నాను ఈ మేక మీద శాశ్వతంగా ఉంటుంది పాపం దాన్ని ఎవరు విడిపించగలరు అది మరణిస్తేనే కానీ మరి ఏమన్నా ఆ క్రూర మృగల నుంచి దాన్ని చంపి తినేస్తాయా ఊహించండి ఎవరన్నా యోద ఆ మేక ఎవరింటి పేరట విడిచిపెట్టబడిందో ఆ ఇంటి పేరు ఆ ఇంటి వారి మీద ఉన్న పాపములన్నీ దానికి సంక్రమిస్తాయి అది మనము ఆదామ నుంచి కూడా నేర్చుకున్నాం ఎందుకంటే ఆదామ వల్ల చేయడం వలన పాపము వారి ఆదనంలో ఉన్న ఈ సృష్టి మొత్తం తారుమారు ఫాల్ అయిపోయింది పడిపోయింది పతనం అందుకు ప్రకృతి రోజు వంకటిం కరిగి ఉంది సమయానికి వర్షాలు ఉండవు ఎండ తీవ్రత ఉంటుంది చలి మరి ఎక్కువ అధికమైపోయింది వాటి స్థానాలు వాటి కాళ్ళలు కూడా తగ్గిపోయినాయి ఎందుకు తగ్గిపోయినాయి అంటే ఫాల్ బోర్డు మళ్ళీ భూమి అన్నింటిని మొలిపించండి మళ్ళీ ఆదాముని బట్టి అది క్షేపించబడింది బహు కష్టపడి దున్ని ఆహారాన్ని పండించాల్సి వస్తుంది దానికి మిత్రాంతే ఇవరు ఇసలు గురించి ముఖ్యంగా మాట్లాడుతున్నాం మనం దానికి ఆరు సంవత్సరాలు దాన్ని దున్నిక పండించినాక ఏడవ సంవత్సరం దాన్ని ముట్టనే ముట్టద్దు ఎందుకంటే భూమి కూడా విశ్రాంతి ఆయన సృష్టి కదా కానీ ఇస్రాయల్ ప్రజలు కొన్ని వందల సంవత్సరాలు అట్లా విడిచిపెట్టలే ఒక్క సంవత్సరం విడిచిపెట్టలే ప్రతి ఆరు సంవత్సరాల తర్వాత కొన్ని వందల సంవత్సరాలు అట్లా వాళ్ళు విడిచిపెట్టకపోవడం వలన వాళ్ళు బబులోనికి చెరగా కొనిపోబడ్డట్టు మనం చూస్తాం ఇప్పుడు మీకు చూపిస్తాను వాక్యం ఎందుకు వాళ్ళు చరలోని కొనిపోయినట్టు కొనిపోబడినరు అన్న విషయానికి అవిధేయత అని పక్కన కరెక్టే హండ్రెడ్ కానీ ఏ రూపకంగా విధేయత వాళ్ళు భూమికి విడుదల ఇవ్వలేదు విశ్రాంతినివ్వలేదు ఏడు సంవత్సరాలు పండించారు అంటే ధన వ్యామోహం దానికి విశ్రాంతి ఇవ్వలేదు దానికి విశ్రాంతి ఇచ్చే ఇవ్వాలనేది నియమం అది అనుకరించబడింది కానీ వాళ్ళు వినలేదు అందుకు వాళ్ళు బహులోనికి చెరలోనికి కొనుక్కోబడిన్నారు దాని గందరూ ఇస్తాం మనం అదంతా ఆ స్టోరీ ఎప్పుడన్నా అవకాశం ఉంటే నేను చూపిస్తాను ఈ కానీ ఇక్కడ మనం చూస్తుంది ప్రతి జీవరాశి లోకంలో ఉన్నాయి అవన్నీ వాటి వాటి గుణగణాలు తప్పిపోయినాయి ఎందుకంటే ఈయన ఆధీనంలో ఉన్నాయి ఆదాం ఆధీనంలో అందుకే మృగములు క్రూరమనే కావు ఒకప్పుడు సాధువు మృగములే ఈరోజు క్రూరం అయిపోయినాయి ఒకదాన్ని ఒకటి చంపకొని తింటున్నాయి ఆయన ఆధీనంలో ఉన్నయి ఆయన మీది పాపం వాటికి సంక్రమించింది ఆయన ఆధీనంలో ఉంది ఈ అది వాటికి సంక్రమించింది అవిధేత ఎంత డేంజరస్ అనేది మనం అక్కడ నేర్చుకోవాలా అందుకే మనం దేవుని పట్ల అవిదేత చూపించద్దు నీకు కలిగిన ఆ కథ నువ్వు నెరవేర్చుకోక తప్పదు నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చే అనర్థాలు చాలా ఈ ఉన్న ఆయన కలిగిన ఆ ప్రవచన దర్శనాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఆయన సముద్ర గర్భంలోకి పోవాల్సి వచ్చింది తిరిగి గడుపులోకి పోవాల్సి వచ్చింది ఈ ఎండకి బాధ అనుభవించాల్సి వస్తుంది సుర చెట్టు నీడన పండుకున్నప్పుడు నీడలేకపోవడం ఎండకి భరించలేక తార్సుకుపోయి కంఫర్టబుల్ లైఫ్ అంటే తార్సుకు పోలేకపోయినాడు ఆ సముద్రంలో ఉన్నప్పుడు శ్రమను అనుభవించినాడు కాబట్టి ఆయన దర్శనానికి అవిధేయత కలిగిన వాళ్ళం అంటే రక్షణ అనుభవం పోయిన వాళ్ళం అట్లనే శమలుగుండోవాల్సి వస్తుంది మన గొప్ప జనం ఎందుకు శ్రమలుగుండబోతుందంటే అదే కారణం ఆయన అనుగ్రించిన ఆ యొక్క ఆజ్ఞని వాళ్ళు కై కాబట్టి ఇప్పుడు ఇంటి ఉంటారు వర్షం తీసుకుంటాం అన్నీ బాగానే కానీ ఒక స్టెప్ ముందుకెళ్ళలే ఆయనను ప్రకటించలే ఆయన గురించి సాక్ష్యం ఇవ్వలేం కాబట్టి ఆ అజాజెల్ స్కేప్ గోట్ అంటే ఇంగ్లీష్లో స్కేప్ గోట్ అంటారు బక్రా అంటారు ఇక్కడ తెలంగాణ భాషలో బ్రా అంటే వీడు బక్రా అంటారు వీళ్ళింట్లో వీడే బక్రా అంటారు కాబట్టి అటువంటి బక్రా అటువంటి పరిస్థితిలో ఉన్న నీకు మంచి అవకాశం ఏంటంటే ఏసుప్రవ్ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం నీకు ఒక మంచి అవకాశం ఇచ్చింది నీ మీద ఎటువంటి శాపం ఉన్న నీ తాతల పితరులది కొన్ని కుటుంబాలలో చూస్తూ ఉంటాం తాతల నుంచి తాతల నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి అవి ఆ ఆత్మలు దురాత్మలు వీడిస్తూనే ఉంటాయి రోగాలు ముఖ్యంగా తాతలు తాతల నుంచి వస్తూ ఉంటాయి రోగాలు అవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి మన ప్రభు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చింది లక్షణ అనుభవం దాన్ని మనం వాడుకోవాలా అన్నింటిలో ఆ రీతిగా స్వార్థను ప్రకటించి లక్షణం అడిపించాలా అని స్వార్థ ఎట్ల పనులు తెలవాలా మనకి విధానాలు నేర్చుకోవాలా హిందూస్కి ఏ రీతిగా చెప్పాలా ముస్లిమ్స్కి దేవునికి ప్రేమను ఎట్లా చూపించాలా బౌద్ధ మతస్లోకి ఎట్ల ఎక్కువ ఎక్కువైపోతుంది బౌద్ధ మతం అంబేద్కరిజం అంటున్నారు దాన్ని ఇప్పుడు అంబేద్కరిజం మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు మనము వాళ్ళకి చెప్పాలి కదా అసలు వార్త ఏ రీతిగా చెప్పాలా కొన్ని విధానాలు ఉంటే నేర్చుకోవాలి అవన్నీ ఆయన నేర్చుకొని చెప్పడం మనం విధానం నేర్చుకున్నప్పుడు మనం చెప్పినప్పుడు మనుషులు రక్షణకు వస్తూ ఉంటారు ఎవరు కూడా మనకి అవకాశం ఇస్తుంది కదా నిజంగా వీడు ఇవి వాడుకోగలడు ఈ వాక్యం జస్ట్ బిజినెస్ వెళ్ళిపోతున్నారా ఏదో ఆచారబద్ధంగా కాబట్టి ముఖ్యంగా మనము ఇంకొక వాక్యాన్ని చూసినాం సామెతల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం సార్ సామెతల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం రెండవ వచనంలో రెక్కలు కొట్టుకొనొచ్చు తారాడు చిన్న పిచికయు దాటు చెడు వానుకోగలయు హేతువు లేని శాపము తగలకపోవును కాబట్టి ఇప్పుడు చాలామంది చదువుకున్న వాళ్ళు అంటారు ఈ రోజుల్లో నేనేం తప్పు చేసినా నాకెందుకు శాపం రేపు ఆయన నన్ను ఎందుకు తీర్పు తీరుస్తాడు నాకెందుకు శిక్షిస్తాడు ప్రభుని స్వీకరించాలి మాత్రం నా శిక్షిస్తాడా ఇదేం దేవుడు ఈయనేం దేవుడు అని మాట్లాడతాడు చదువుకున్న వాళ్ళు ఇంకటి వాళ్ళకి వాళ్ళకి చదువు ఎక్కువైపోతే అట్లనే మాట్లాడతారు అన్నట్టు లాజిక్ దేవుని కంటే ఎక్కువ అవగాహన ఉన్నట్టు నేనేం పాపం చేయలేదు కదా నేనేం తప్పలేదు కదా నేను జాగ్రత్తగానే ఉన్నాను కదా నువ్వు అన్నావు అనుకో ఉదాహరణకి నీ దేవుని నామాన్ని గర్థంగా ఉచ్చరించినవా అంటే ఎన్నోసార్లు చేసి ఉంటాను అంటాడు మన అది తప్పే కదా అంటే అది తెలియక చేసినాడు నువ్వు అంటూ తెలిసి చేసినా తెలియక చేసినా తప్ప తప్పే కదా అంటావు వాళ్ళంటే తెలియక చేసిందని తప్పెట్ల అంటావు నువ్వు అంటూ నువ్వు తెలియక తెలియక ఉండేది తనీ నవనుకోనని చంపినావు అనుకో కోర్టు అట్లా వదిలేస్తాడు తెలియక చంపినా నాకు తెలియక చంపినా పొరపాట్నం చంపినా అంటే విడిచిపెడతాం కోర్టు కాబట్టి ఇక్కడ హేతు అంటే కారణం అడ్డంకు లేని శాపము తగ్గలేకపోయింది ఇది ఇది మన సొలమును రాచించిన సామెతలు కదా ఇవి సులమునికి దావిడికి తేడా చాలా కనిపిస్తుంటాయి దావిది జీవితం అంతా భయం భయంతో జీవించిండు సొలముని ఎట్లా జీవించాలి దయ్యంగా జీవించిండు సరే ఆయన జీవన విధానం గురించి నేను మాట్లాడతలేను కానీ ఎట్లా జీవించిండు విపరీతంగా పెళ్లిని చేసుకుంటా అవన్నీ మనం చూస్తాం దాని తర్వాత అనేకమైన విగ్రహాలు అనేకమైన దేవ దేవాలయాలు అన్య దేవాలయాలు కట్టించిండు వాటికి నగరాల ఫంక్షన్ పెట్టిండు రిబ్బన్ కటింగ్స్ చేసిండు అవన్నీ మనకు తెలుసు ఆయన విగ్రహ విద్య ఎట్లా ఏండు చివరికి ఎట్లా మారి ప్రసంగి అనే పుస్తకాన్ని రాసేండవన్నీ మనం ధ్యానిస్తూ ఉంటాం కానీ దావిదులు తెలిసి ఏంటంటే హేతువు శాపం తగలక తగలకపోదు హేతువు ఖచ్చితంగా శాపం ఉదాహరణకి నీ పొరుగు అని ఏదో ఆ శాపం ఖచ్చితంగా ఉంది మీద ఆయన ఆయన మీదనే కాదు ఆయన ఇంటి వాళ్ళ మీద పిల్లల మీద ఆ దాని తర్వాత తను తర్వాతనే పాపం అన్నదాము ఒక మీద ఒకటి మీదకి లేయడము తన కూతురు చెరపబడము ఇవన్నీ మనం చూస్తాం ఆయన లైఫ్లో భయంకరమైన శ్రమ అనుభవించింది ఎందుకు అది శాపం ఆయన చేసిన పాపం కాబట్టి మనం అట్లా చేయదు అటువంటి జైనే చేయదు మంచి కేసెస్ కూడా ఉంటాయి కదా ఇప్పుడు యోసేపు ఉన్నాడు యోసేప్ చేయలేకపోయిండ్ లేదు పాపం అటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం అండ్ చేయడం వల్ల దేవుడు దావిధ నా ప్రియుడు అన్నా కానీ నా స్నేహితుడన్నా కానీ విడిచిపెట్టిండి ఆ తప్పదిస్తే అటువంటి గొప్ప దేవుడు చూడు మీ దాంట్లో ఎట్లుంది మీ బైబిల్లో దావిధనే రాజు ఇంత భయంకరమైన పాపం చేయొద్దు అని చెప్తాం మనం మళ్ళీ ఆయన చేసిండు కదంటే అవును చేసిండు పాపం బైబుల్ ఏం చెప్తుందంటే అన్ని సమంగా చూపిస్తుంది తప్పు చేసిన వాని గురించి కూడా చెప్తుంది తప్పుడు చేయడం గురించి కూడా చెప్తుంది మంచిగా జీవించడానికి గురించి స్టోరీ చెప్తుంది మంచిగా జీవించడం వాడి గురించి కూడా చూపిస్తుంది కానీ మంచిగా జీవించకపోతే దేవుడు మెచ్చుకున్నాడా ముద్దు పెట్టుకుండా చెప్పించండి అది చూపించడం కొరికే దేవుడు చేస్తాడు వాళ్ళు చేసినట్లు మీరు చేస్తే మీకు కూడా శాపం వస్తుంది అని కొన్ని లాస్ట్ పత్రిక చేస్తాండి మొదటి కొన్ని లాస్టత్రిక వారికి దృష్టాంతాలు జరిగే జీగాంతమందరం మీకు బుద్ధి కలను కొరకు ఇవన్నీ రాయబడ్డాయి కాబట్టి మీకు కూడా సేమ్ శాపం ఉంటుంది ఆయన పక్షపాతి కాదంటే కారణం అదే రీజన్ కాబట్టి సొలము తెలుసుకోవాలి అట్లా ఎట్లాంటి తప్పకుండా చేయలేదైనా కేతువు లేని శాపము తగలకపోదని ఎందుకు రాసిండేనా రెండవ వచనంలో ప్రతిదానికి కారణం ఉంటేనే శాపం ఉంటుందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ వచనంలో రెండవ వచనంలో కాబట్టి ఈ ఇప్పుడు మీద అంతగా అది ఏం ఇన్నసెంట్ అది అది పాపం చేసింది దాని మీద ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలా దాన్ని ఎందుకు పంపించాలా అది ఇన్నోసెంటే కదా మన అది ఎందుకు చెప్పితమై సమర్థవంతమైన దేవుని వాకు అంత పవర్ఫుల్గా ఉంటుంది ఇన్నోసెంట్ దాని మీద కూడా పాపములు పోయేటట్టు చేస్తుంది నేను పాపంలో ఉన్న ఇన్నోసెంట్ ఇన్నోసెంట్ అంటే నాకు తెలియకుండా నాకు పాపం వచ్చిందని ఇన్నోసెంట్స్ అంటాం కానీ నీకు తెలిసినాక నేను పాపని ఎందుకు నువ్వు అని తప్పక రాగలవు అవకాశం ఉంది కేవలం ప్రభు నీకు తెలియకుండా నువ్వు పాపంలో పట్టు పడ్డావు కాబట్టి పాపమలన వచ్చి చిత్త మరణం కాబట్టి నువ్వు చనిపోవడం దేనికి ఇష్టం లేదు కాబట్టి నీకు ప్రతినిధిగా నీకు బదులుగా అయినా మరణించిండు అది సువార్త నేనే తప్పిదం చేయనందుకు నాకు ఈ శిక్షణ రేపు చెప్పడానికి వీల్లేదు అవును నువ్వే ప్రయాసం నీ పక్షంగా నీ శిక్షణ అయినా కాబట్టి నీకు విడుదల కల్పిస్తున్నారు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయడం మనం ఈ విషయాలు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు అందుకే విశ్వాసులకు అవిశ్వాసులకు పొత్తు ఎందుకు కుదరదంటే ఇదే కారణం ఒక విశ్వాసి అవిశ్వాసిని వివాహం చేసుకుంటే అవిశ్వాసం మీద ఉంది అవిశ్వాస ఒక అజాజెల్ లాంటిది ఒక స్కేప్ గోట్ అంటాం తెలుగులో గొర్రెక అవిశ్వాస ఒక మేక మరి వాడి లైఫ్ లాంగ్ వాడి మీద పాపం ఉన్నప్పుడు మరి వాడితో సహవాసము ఆ స్త్రీతో నువ్వు సహవాసం చేసి జీవిస్తే మరి మీ కుటుంబం వల్ల లైఫ్ లాంగ్ ఉంటే ఆ శ్రమలు ఆ పాపం దానికి ఫుల్ స్టాక్ ఉండాలంటే అందుకే రక్షణ భవన్ అందుకే మనం ఈ స్టోరీ చెప్పి అనిలకి శివార్త ప్రకటించినప్పుడు వాళ్ళు మార్పు చదువుతారు అట్లా వాడుకోలేదు సువార్థ కొరకు ఈ వాక్యాలు ఏ వాక్యం అయినా సువార్థ కొరకే వాడతాం పది యాగలన్నిటి ఒలగించినప్పుడు రోజు ఆయన సన్నిధిలో ఎట్లా ఆయన మెచ్చుకుంటాడా పది యాగిలు ఒల్లించిన ఖచ్చితంగా దానికి తగిన శిక్షణ ఉండాల్సి వస్తుంది ఉదాహరణకి దొంగిలించకూడదు అంటే దొంగిలించిన అంటే చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి మనం దొంగవా కదా ఎన్నోసార్లు మనము అబద్ధాలు ప్రకటించినప్పుడు గురించి మనం అబద్ధకంగా కదా మీ సహోదరిని ద్వేషిస్తే నీ హృదయంలో పోయినప్పుడే హత్య చేసినట్లు హత్య అన్నాడు హంతకునివి కాదా ముహపు చూపు చూస్తే స్త్రీ నీ నువ్వు వెభితిరించిన వాడు నువ్వు వెభించవి కాదా ఇంతగానో ఉన్నప్పుడు ఆయన మెచ్చుకుంటాడా అన్నిటి నుంచి నువ్వు సమర్థవంతమైన వాక్ అది అది ఆల్రెడీ ఉచ్చరింపబడింది అవి చేయొద్దు చేస్తే వస్తుంది చెప్పదు శాపం ఆ తెగుళ్ళు అన్నీ మీద పడతాయి కాబట్టి వాటి నుంచి మనం బయటదలమంటే ఒకటే మార్గం ఏంటంటే చూడండి ప్రకటన గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము ఎదురు రూపకంగా అక్కడికి వస్తూనే ఉంటాం మనం ప్రకణ గ్రంథంకి ఆది కాణి చూడండి పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనంలో ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదమూడవ వచనంలో అంతటా ఇప్పటి నుండి చూడండి ఇప్పటి నుండి అంటే ఈ మూమెంట్ అనుకోండి మనం స్వార్థ ప్రకటిస్తే ఇట్లా చెప్తాం అన్నట్టు ఇప్పటి నుండి అంటే ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి అనర్థం అంతట ఇప్పటి నుండి ప్రభునందు మృతి నొందు మృతులు ధనుయులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని మనకు తెలుసు ఇది ఎప్పటి నుండి అనేది ఆరో అధ్యాయాన్ని ముగించుకొని ఏడవ అధ్యాయంలోకి వచ్చినాం కాబట్టి మనకు తెలుసు ఏడవ అధ్యాయం నుంచి మాట్లాడుతుంది ఈ విషయాలు అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతి నొందు మృతులు ధన్యులని వ్రాయమని పర్లోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు కాబట్టి ఇప్పటి నుండి ఎంటే ఇంచమండి ఎప్పుడైతే ప్రభుని మనం సొంత రక్షకంగా స్వీకరిస్తామో అప్పటి నుండే అదే పాయింట్ చాలా బాగుంది ఇంగ్లీష్లో హెన్స్ ఫోర్త్ అన్నది హెన్స్ ఫోర్త్ అంటే ఇప్పటి నుండి అనదు ప్రభునందు మృ మృతులు చూడండి మనము ఆయన మరణపు స్థాపన పునరుద్ధనలో పాల్పడిన అంటే మనం ఆల్రెడీ మరణించిన వాళ్ళం ఆయనతో పాటు సమాధి చేయబడి పునరుద్ధనం పొంది ఇప్పుడు మనం ఆయన సన్నిధిలో ఉన్నాం మన ఆత్మ అక్కడే ఉంది అందుకే మనం ఈ లోకాలు ఏం జరుగుతుంది చూడగలం అర్థం చేసుకోగలం ఈ లోకంలో ఉంటే ఎప్పటికర్థం కావాలి కాబట్టి ఇప్పటి నుంచి ధన్యులు అంటే ఏంటంటే ఏ రోజైతే నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించుకుంటావో నేను పాపిని ప్రభు ఆయన సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడి ధన్యులు విడుస్తూ నీ పొందుకొని సమర్పించుకొని నువ్వే నా ప్రభువు అది పాయింట్ ముఖ్యమైన ప్రార్థన ఇక మీదట నువ్వే నా ప్రభు నా జీవితాన్ని వెళ్ళేవాడు నువ్వే అని ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటావో అప్పటి నీకు రక్షణ కలుగుతుంది అక్కడి నుంచి నువ్వు దన్నుడు ఆశ్రదం పొందినవాడు అదే పాయింట్ అక్కడి నుంచి కాబట్టి తిరుగుతున్న ఆ మేకకు విడుదల కల్పించేవాడు మన ప్రభు ఇంకా వేరే మార్గమే లేదు ఇదో లోకమే అరణ్యం ఈ లోకంలో మేకలు ఎన్నో తిరుగుతుంది లోపలన్నీ బయట ఉన్నాయి వాటన్నిటికీ విడుదల మన ప్రభు అది పాయింట్ ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి మన ప్రభు నామాన్ని వాడినప్పుడు ఏసీ ఫీస్ నామాన్ని వాడినప్పుడు ఎటువంటి అజాజేల్ ఎటువంటి మేక ఆర్యాణంలో వెళ్తున్న మేక షాపాల నుంచి విడుదల పడుతుంది అది ఎవరు షాపా ఎవరెవరి నుంచి వస్తున్నాయి కొన్ని షాపాలు నేను సాక్ష్యం వింటుంది ఒక ఆయనకి దయ్యం ఇక్కడ దయ్యం అంటే దేశంలో ఉన్న దయ్యం అంటే ఐదు వేల సంవత్సరాల అంటే ఐదు వేల సంవత్సరాల క్రితం ఉన్న దయ్యాలు ఇంకా ఉన్నాయన్నట్టు ఇక్కడ మనం చూపించినాం ఒక కొన్నిసార్లు లాక్డౌన్ టైంలో అవి ఎక్కడున్నాయి ఇక్కడే ఉన్నాయి దయ్యాలన్నీ డిమండ్స్ ఎఫ్ఎస్ఆర్ రాసిన పద్ధతిలో మరీ క్లియర్గా ఉంది కొన్ని సంవత్సరాల క్రితం నేను చూపించిన రికార్డింగ్స్ లేవు కానీ నీ శరీరంలోకి చచ్చుకొని పోయే డిమండ్స్ ఏంది నీ అవయవాలను కూర్చుంటే డిమండ్స్ ఏంది వేటి ద్వారా రోగాలు వస్తాయి వేటి ద్వారా నిద్రమత్తు కలుగుతాయి ఇవన్నీ నేను చూపించిన ఇక్కడ ఒకరోజు విన్నవాళ్ళు ఆరు వేలలో విన్న వాళ్ళకి జ్ఞాపకం మీకు ఒక్క అవకాశం ఉంటే మీరు పెట్టుకోండి ఇప్పుడు వాటిని ఇప్పుడు రికార్డింగ్ లేదు అది యాక్చువల్గా ఆ రోజుల రికార్డింగ్స్ లేవు రికార్డింగ్స్ ఎప్పటికైనా టూ థౌసండ్ ఎయిట్ మన రికార్డింగ్స్ అంతకుముందు లేవు రికార్డింగ్స్ అంతకుముందు కొన్ని వందల మెసేజ్లు ఉన్నాయి అవి రికార్డింగ్స్ లేవు మన పర్మిట్ చేయాలంటే కారణం బలమైన కారణం అవి దానికి మనము దేవుని ఆయన నామము ఉచ్చరించినప్పుడు అవి జరగాల్సిందే అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకొచ్చున్నాం కీర్తన గ్రంథంలో దావిదు రాజు ఈ విషయాన్ని మనకి హెచ్చరించండు నూట ఇరవై నూట ఇరవై ఏడవ దావిధ కీర్తన అనుకుంటా వన్ ట్వంటీ సెవెన్ కరెక్ట్ నూట ఇరవై ఏడవ దావి కీర్తన మొదటి వచనం చూడండి మొదటి రెండు వచనాలు యుహోవ ఇల్లు కట్టించని ఎడల దాని కట్టుబడి ప్రయాసము వ్యర్థమే యహోవా అంటే లార్డ్ అనుంది ఇంగ్లీష్లో లార్డ్ అంటే ప్రభు అన్నట్టు అంటే యహోవా అంటే ప్రభు అన్నట్టు ద లార్డ్ అనుంది ఇంగ్లీష్లో యహోవ ఇల్లు కట్టించని ఎడల దాని కట్టుబాడి ప్రయాసము వ్యర్థమే కాబట్టి ఎక్సెప్ట్ ద లార్డ్ బిల్డ్స్ అంటే ఆయన ప్రభు కట్టాల్సిందే నీర్త నిబంధనకు వస్తే నాడ్ అంటే జీజస్ క్రైస్ట్ ఏ స్థిరని మనం లాడ్ అంటాం ప్రభు అంటాం కానీ ఇంగ్లీష్లో ఓల్డ్ టెస్ట్మెంట్ అనే ప్రభు అన్నది నువ్వు ఎంతగా ప్రయాసపడినాను ఆ నామం ఉచ్చరించకపోతే వ్యర్థమే అది పాయింట్ ఇక్కడ నేను చెప్పాడు ఉదాహరణకి మీరు ల్యాండ్స్ కొనాలనుకుంటున్నారు ఇండ్లో కొనాలనుకుంటున్నారు వెహికల్స్ కొనాలనుకుంటున్నారు ఏదో కొనాలనుకుంటున్నారు నే ఆ నామాన్ని నువ్వు ఉచ్చరించకపోతే నీ ప్రయాసం వ్యర్థం ఎందుకంటే ప్రతిదీ ఈ లోకంలో మనుషుల ప్రయాసం అంత వ్యర్థం అని ప్రసంగి ఏంటంటాడు కానీ ఆయన నామం వాడినప్పుడు కాదు ఆయన నామం వాడినప్పుడు వ్యర్థం కాదు చెప్పలేదారు మళ్ళీ ఇమీడియట్గా రాలేదు జవాబు ఇమీడియట్గా రానవసరం తర్వాత వస్తుంది టైం ఇది మ్యాజిక్ కాదు కదా ఇట్లా ఈ కళ్ళు ఎదుట అన్ని మార్పులు చెందడం అని చెట్టు ఉదయం చెప్పిస్తే నెక్స్ట్ డే ఉదయం అది ఎండిపోయింది ఇరవై గంటలు పట్టింది దానికి ఎండిపోవడానికి యోనా జీవితంలో చూస్తాం అది సొల చెట్టు ఉదయం వల్చింది మధ్యాహ్నం కల్లా ఎండిపోయింది టైం అన్నది మళ్ళీ ఉదయం ఎండిపోవచ్చు కదా మధ్యాహ్నం ఎందుకు ఎండాల దానికి కూడా తీస్తా ఉన్నాం చెట్టు దేనికి సాదృశ్యము ఎండ దేనికి సాదృశ్యం అనే విషయాలే కాబట్టి యహోవా పట్టణంలో కాపాడేడల దాన్ని కావలివారు కావలివారు మేలుకొని ఉండటం కావలివాడు ఎంత మేల్కున్నా ఎందుకు చూడలేకపోయింది ఈరోజు ఆయన నామాన్ని ఉచ్చరించకపోవడం వలన మనం ఈ సత్యాన్ని గ్రహించి ఉచ్చరించింటే కార్య జరిగేది కార్య జరుగుతున్నామంటే ఈ నామాన్ని సరిగ్గా వచ్చి అనుమానించకుండా ఉచ్చరించింటే జరిగేదేమో ఈ దినం మనం జీవితంలో పాస్టర్స్ అందరూ అంటే వాళ్ళకి అనుమానం అయితదో కాదు అయితతో కాదు అయితేతో కాదు ఉదాహరణకి చూడండి అపోసుల కార్యంలో మనం కొంతసేపు సమయాన్ని గడుపుతాం ఈరోజు అపోస్ల కార్యము రెండవ అధ్యాయంలో మనం చూస్తాం కదా అపోస్లందరూ ఎంత నూట ఇరవై మంది ఉంటారు అనుకుంటారు రెండవ అధ్యాయానికి వచ్చేటప్పటికీ అపోస్ల కార్యంలో బహు ఇంట్రెస్టింగ్ పుస్తకం బైబిల్లో ఎప్పుడన్నా అవకాశం ఉంటే మొత్తం పుస్తకం ధ్యానించాలని ఆశ నాకుంబ ఎప్పటి నుంచో రికార్డింగ్స్ చేస్తే ఎంతమంది బెనిఫిట్ పొందుతారు ఎందుకంటే సేవ ఎట్లా ఎట్లా కొనసాగించుకోవాలనేది ఇక్కడి నుంచి నేర్చుకుంటాం కొత్తగా అప్పుడే సృష్టిలో చర్చ అనేది స్టార్ట్ అయినప్పుడు మనుషులు ఎట్లాంటి అనుభవాలు రుచి చూసింటారు శ్రేమలు ఎట్లుంది కాబట్టి మనం అపుస్ల కారంగా కొన్ని విషయాలను మనం ఇక్కడ ధ్యానిస్తా ఉన్నాం రెండవ అధ్యాయంలో మనం అక్కడ చూస్తున్నాం మొదటి వచ్చినము రెండవ అధ్యాయం మొదటి వచ్చినము పెంత పండుగ దినం దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట్ల కూర్చుండి ఉండేది నూట మంది అందులో యేసు తల్లి కూడా ఉందని మనం చూస్తాం అప్పుడు వేగంబ వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతా నిండెను ఇది ప్రకృతి సహజంగా నెరవేరింది ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్టుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కరిని మీద రాలగా అందరూ పరిశుధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించినప్పుడు ఇది అన్య భాషలలో మాట సాగింది కాబట్టి పరిశుధాత్మతో నిండాలా అభిషేకం పొందుకోవాలనేది ఇక్కడ అర్థం జ్ఞాపనం చేయబడుతుంది ఈ పరిశుధాత్మ అభిషేకం ఉన్నప్పుడే మనము సమర్థవంతమైన వాకుని ఉచ్చరింపగలం లేకపోతే రాదు అందుకు అనుమానాలు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే కారణం అదే శ్రమ వచ్చినప్పుడు శ్రమతను మాట్లాడలేవు ఎందుకంటే నీకు అనుమానం పరుశుధాత్మ అభిషేకం ఉంటే నీకు అనుమానం ఉండదు ఎందుకంటే అది నిజంగా అనుభవం అనుభవం అది నా జ్ఞాపకం ఒకసారి నైంటీ అనుకుంటా నైన్టీ టూలో నేను సికింద్రాబాద్ అల్ఫాట్లే వెనకాల గ్రౌండ్స్ ఉంటాయి చర్చ్ గ్రౌండ్స్ ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్స్ ఆ గ్రౌండ్స్లో ఒక బ్రదర్ సేవకుడు చెన్నై నుంచి వచ్చి వాక్యపరిచలు చేస్తుంది పబ్లిక్ మీటింగ్ నేను అక్కడ గ్రౌండ్లో కూర్చున్నా అక్కడ చివరి భాగంలో లాస్ట్ రోలో కూర్చున్న కుర్చీలలో అప్పుడు ఆయన అంటున్నాడు ఎవరికి పశుధాత్మ అభిషేకం అవసరమో వాళ్ళు ప్రార్థన చేయండి నేను ప్రార్థన అని అప్పుడు నేను కుర్చీల నుంచి కిందికి దిగి మోకాళ్ళ విన్నా ఏది ఎదుటి ఆ కూర్చీ ఉంటే ఆ కుర్చీ గేట పట్టుకొని మోకాళ్ళ మీద ఉన్నాను అప్పుడు దిగి వచ్చింది హోలీ స్పిరిట్ అందుకి షేక్ అయిపోతున్నావు ఎదుటి మీద కుర్చి ఎదుటి కుర్చీ అంటే ఆ రోజు అంతగా బలంగా దేవుడు అంటే నిజంగా నెరవేరు నిజంగా జరుగుతున్న విషయాన్ని నేను మీ పని మాట్లాడుతున్నాను అనేక పర్యాలు నేను ఇంట్లో ఒక రూమ్లో తలిపేసుకొని రాత్రులు రాత్రులు అంతా కూర్చునేవన్ని ప్రాంతంలో హోలీ స్పిరిట్ అన్న ఇంటి ఇంకో ఒకసారి స్పిరిట్ అభిషేకం బలంగా పడ్డప్పుడు గాలిలో తేలియదు మొత్తం బాడీ గాలిలో అంత పవర్ ఉంటుందని చూపించింది దేవుడా వచ్చి దేవుని యొక్క ఆత్మకి గాలిలో తిరుగుతుంది మొత్తం ఇట్లా లేసింది బాడీ తీసి గాలిలో తిరుగుతుంది ఇటువంటి చెప్పం మనం సాధారణంగా ఎందుకంటే అవసరం లేదు అవి అంటే మనం అర్థం చేసుకోవాల్సిన ఏదో గొప్పనని కాదు కానీ దేవుని యొక్క శక్తి ఉందని అది చూపిస్తుంది ఎటువంటి శరీరాన్ని లేపేస్తుంది గాలికని నిద్రలో నిద్ర మేల్కుంటూ మేల్కుంటేనే భాషల వచ్చింది నా కళలో అనుకున్న నుంచి మాట్లాడుకుంటే మాట్లాడుకుంటే మేల్కొని అట్లనే వచ్చేసింది భాషలు అట్లా ఇవన్నీ ప్రాక్టికల్గా జరిగే అనుభవాలు అన్నట్టు ఒక్కొక్క దశలో దేవుడు ఇస్తూ ఉంటారు అన్నట్టు కానీ మనం కనిపెట్టుకోవాలి వాటి కొరకు వృధానికి మనం ఎంతో ప్రార్థన చేస్తుంటాం ఏది ప్రార్థన చేస్తామో అదే పొందుకుంటాం ప్రకృతి సహసయమనే లేకుంటే క్షయమైన ప్రార్థన చేస్తే వాటిని పొందుకుంటాం అక్షయమైన వాటికి ప్రార్థన చేస్తే అదే పొందుకుంటాం కాబట్టి హోలీ స్పిరియట్ అభిషేకం కొరకు నాకు సహాయం చేయప్రవ్వా అన్ని ప్రార్థన చేస్తే నీకు అభిషేకం ఇస్తాడు తప్పక కృపాలు అనుగ్రహించే కృపారులు ఇస్తాడు ఏ వారం మీ వాళ్ళ ఆయనకు తెలుసు కాబట్టి నీ సేవకు నీ జీవితానికి తగినట్టుగా అవి నీకు అనుగ్రహిస్తేటప్పుడు నువ్వు సంఘ క్షేమాభివృద్ధి గురించి నువ్వు ప్రయాసపడతూ వాటిని అన్నింటినీ దేవుని మహిమార్థంగా వాడుతూ ఉంటావని కాబట్టి ఇక్కడ మనం అప్పసంగా రెండంతాలు ఏం చేస్తున్నామంటే పశుధాత్మతో నిండినప్పుడే నువ్వు నీకు వాక్శక్తి ఉంటుంది వాక్శక్తి నిల్గవ వచనంలో అందరూ పరశుధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడా సాగిరి కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పుడే నీకు ఆ వాక్శక్తి వస్తుంది అటువంటి వాక్శక్తితో నువ్వు విచరించినప్పుడు తప్పక ఆ కార్యం జరుగుతాయి అప్పుడు జరగకపోవచ్చు తర్వాత జరుగుతాయి కొన్నిసార్లు అప్పుడే జరుగుతాయి కొన్నిసార్లు తర్వాత జరుగుతాయి అయితే ఇక్కడ మనం విషయం ఏం జ్ఞాపకం తీసుకుంటున్నామంటే ఇక్కడ ఎంతమంది దీనికి చదివింటున్నా తెలియదు పదో ఆ రోజు రకరకాల దేశాల నుంచి మనుషులు వచ్చారు వీళ్ళంతా చిదిరిపోయిన ఇస్రాయల్ ప్రజలు వీళ్ళందరూ పసకా రోజు అక్కడికి వచ్చేట చరిత్రలో ఈ రోజు కూడా పోతుంటారు ఆ పండ రోజు ఆ రోజు పండుగ ముగించుకొని మళ్ళీ ఎవరి దేశానికి వాడకొడతారు కానీ ఇప్పుడు మందిరం లేదు కదా బలి కాబట్టి ఇక్కడనే మందిరాలు కట్టుకున్నారు ఇప్పుడు మనకి ఇండియాలో ఉన్నాయి మందిరాలు వాళ్ళ ఇస్రాయల్ తర్వాత మందిరాలు గుజరాత్లో చాలా పెద్ద మందిరం ఉంది సరే మన కోనేరాడికి అనిల ఎందుకంటే మీకు తెలుసు సలమోన్ మందిరంలో కూడా అనిలం రానిలే సేమ్ కొనగానే వాళ్ళకి ఈరోజు కూడా అన్యులు పనికిరాని వారు అన్నట్టు వారి దృష్టిలో అను అన్యులు సమాధానం కదా సమానం కదా దర్శనం కాబట్టి అక్కడ మీరు ఏడో వచనంలో చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ శబ్దము కలుగగా ఆరో వచనం నుంచి ఆ కాలమున ఆకాశం నుండి క్రింద నుండు క్రింద నుండి ప్రతి జనము అది మనంటే భూమి నుంచి ప్రతి జనంలో నుండి అంటే మీరు చెప్పండి ఇండియన్స్ లేరు అక్కడ ఇండియా నుంచి చూడబిల్లలు ఉంటారు కదా ఖచ్చితంగా కొన్ని కొంతకాలం క్రితం నేను చూపించను ఇండియాకి ఆ కాలంలో రెండు వేల సంవత్సరాల క్రితం మన దేశానికి ఏం పేరు ఉంది అని ఎస్టేరు గ్రంథంలో మన దేశానికి ఏం పేరు అని మీకు అవన్నీ నేను రికార్డింగ్స్ లో కానీ మన దేశం పేరు మనకు తెలియదు ఏ రికార్డు ఏ బుక్స్లలాగా అనిపించదు మీ కాదు ఏ చరిత్ర హిస్టరీ బుక్స్లలో కానీ ఎస్టేరు గ్రంథంలో ఉంది మన దేశం పేరు హోడో హోడు అని హెచ్ఓడియూ హోడు ఇంతమంది పేరు చెప్పుకోవడానికి అయితే ఇక్కడ ప్రతి జనం నుండి వచ్చిన భక్తిగల యూదులు ఎర్రశలంలో కాపురం ఈ శబ్దములు కలుగగా జనులు గుంపులు గుంపులు కూడి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిది ఆశ్చర్యం ఉంటుంది కదా వారు సంస్కృత భాషలో మాట్లాడుతుంటే ఒకడు పాలి భాషలో మాట్లాడుతుంటే ఇండియన్స్ పర్షియన్ కాదు కదా వీళ్ళకి ఏంది అప్పుడు వీళ్ళు ఎవరిని మా భాష మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యపోవాలా అతనే ఏంది ఏడవలు అంతటా వారందరూ విభ్రాంతిని ఉంది ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచిన వీరందరూ గలీలు కారా మనలో తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం విన్న చిన్నమే భాషలు ఈ రీతి గురుంటాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా నువ్వు భాష మాట్లాడుతున్నావు అంటే నువ్వు అన్ని భాష మాట్లాడుతున్నామంటే నీకు అర్థం కాకపోవచ్చు కానీ అది ఈ లోకంలో ఎవరు ఏ దేశ భాష అనే వదిలేదు మనకి తెలుసుకునే అవసరం కూడా లేదు కాబట్టి ఈ లోకంలో అనేకులు అనేకులతో మాట్లాడే భాషలు కూడా అన్య భాషలే అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకంటే అక్కడ అక్కడ సేవ మొత్తం చెదిరిపోయిన వైశాఖలందరూ ఆ ప్రాంతానికి రావాలా వీళ్ళ రక్షణ సందేశం వినాలా ప్రభుని స్వీకరించాలి చాలామంది రక్షణ పడి ప్రపంచం అంతర్ వాళ్ళు అయితే ఇక్కడ తొమ్మిదవ వసనంలోని మన దేశం పేరు పార్తీయ దేశం మన దేశం పేరు ఇంతకుముందు కూడా చెప్పించింది మన దేశం పేరు పార్తీయ రెండు సంవత్సరాల క్రితం పార్తీయులు మాదీయులు ఎలామియలు మెసపోతేమియా యూదయ కపోదకయ పొంతు ఆసియా పుగ్రియా పుంపులియా ఐగుప్తు అనే దేశం అందరి ఇన్ని దేశాల నుంచి వచ్చారు నాలుగు మనుషులు వాళ్ళందరూ రక్షణ సందేశం పొందుకొని ప్రభుని స్వీకరించి ఉల్టా వాళ్ళ దేశాలపై శుభత ప్రకటించారు కాబట్టి మన దేశానికి ఈ రక్షణ ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల సంవత్సరాల క్రితమే బ్రిటిషర్లు నాలుగు వందల సంవత్సర క్రితం తెచ్చింది కాదు మిషనరీస్ వచ్చారు కరెక్టే నమ్మకం వారి కార్యం దేవునికి వదనాలు చెప్తున్నాం వాళ్ళ కార్యాలు చేసినది దేవునికి ఎప్పుడు వదనాలు చెప్తాం మిషనరీస్ని నడిపించింది మా దేశానికి కానీ తోమా అనే శిష్యుడు దేశానికి రెండు వేల సంవత్సర క్రితం వచ్చింది దానికి అన్ని రకాల కారణాలు అంటే ఈ దేశము రక్షణ సందేశం రెండు వేల సంవత్సర క్రితం తినది కొత్తగా భారతీయ రాజ్యాంగము నైన్టీన్ ఫార్టీలో చేసే రాశి ఫార్టీ ఫైవ్ ఇలా రాశిరేమో కానీ మన దేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడో ప్రకటించింది దేవుడు రెండు వేల సంవత్సర క్రితం తోమా ద్వారా ఆత్మీయ స్వాతంత్రం కాబట్టి ఇప్పుడు నేను ఈ యొక్క వాక్యాన్ని మీకు ఇక్కడ ఇక్కడ ఉండే ఒక ముఖ్యమైన అంశాన్ని చూపించేసి నేను కొంతసేపట్లో ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాను మనకి ఎంత టైం ఉంది ఇప్పుడు టూ టూ వరకు పోతుంది కాబట్టి పద్నాలుగవ వచనంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం మనం చూస్తాం ఇక్కడ అయితే పేదలు ఆ పదనొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను మనుషులారా ఎరుసంలో కాపురం ఉన్న సమస్త జల్లారా ఇది మీకు తెలియక తెలియగాక చెవియొగ్గి నా మాట మీరు వినండి మీరు ఊహించినట్లు వీరు మత్తుళ్ళు కారు ప్రొద్దుపొడిచి జామైనను తేదు యోగేళ్ళు ప్రవక్త ద్వారా చెప్పిన సంగతి ఇదే ఏమనగా అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరించదను మీ కుమార్తలను మీ కుమార్తెలను ప్రవచించదు చూడండి ప్రవచనం గురించి ఫస్ట్ హైలైట్ చేస్తాడు పదేడవచనం కృపవరాలన్నింటిలోకి వెళ్ళా ఫస్ట్ వరము దీనికి దీనికి ప్రాధాన్యత ప్రవచనం అది పశుధాత్మ కుమరించబడినాక ఫస్ట్ కృపవరం ఏంటంటే మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించగలరు కాబట్టి మీరు ప్రవచన వరం కూడా ప్రయాసపడండి నేను స్ట్రైట్గా చెప్తాను ఎప్పుడైనా కానీ ఆ విషయంలో కొన్నిసార్లు మీకు లేదన్నా భాషావరం కావాలంటే నేను అంటాను అది నీ ఇష్టం కాదు అది నీ శారీరకమైన కోడి కాదు దేవుని ఇష్టం ఏంది ప్రవచనవరం ఎందుకంటే ప్రవక్తల ద్వారానే దేవుడు బయలుపరచండి ప్రవక్తలకే బయలుపరచండి భాషల వారం ఉంటుంది కరెక్ట్ నీ సొంత లాభం కొరికే భాషలో మాట్లాడుతూ ఉంది వాక్యం అంటే నువ్వు స్వాతపరును అన్నట్టు భాషలో మాట్లాడుతుంటే భాషలో నీకే లాభం కానీ ప్రవచించే వాళ్ళు సంఘక్షేమం కొరకు ప్రవచిస్తున్నట్టు అందుకే ఆ పుస్తకరం చాలా ఇష్టమైన పుస్తకం నాకు చాలా క్లియర్గా ఉంటాయి సేవకు సంబంధించిన కాబట్టి మీ కుమారులు కుమార్తెలను ప్రవచించేందు యవనులను దర్శనములు కలలను కలుగు కలుగును మీ వృద్ధులు పద్దెనిమిది వచ్చిన ఆ దెన్మలలో నా దాసుల మీదను దాసు రాండ్ర మీదను సిస్టర్స్ ఉన్నారు కదా అక్కడ దాసుల మీదను దాసు రాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదను ఈక్వల్ గా కనుక వారు ప్రవచించేద్దరు మళ్ళా చెప్తున్నారు ప్రవచనం గురించి ప్రవచన వరం కొరకు ప్రయాసపడండి ఆసక్తితో ఆపేక్షించండి అని ఒకటి హెచ్చరిక మనకి లేకపోతే రుచిపచ్చి ఉండదు నువ్వు చెప్పే వాక్యాలలో ఎన్ని సంవత్సరాలు ఒకటి విధంగా చెప్తావు దావిధ గొలి అది కొట్లాటాలు అది సండే స్కూల్ నుంచి చెప్తున్నాను అదొక ప్రవచనం అని కూడా తెలవాలి కదా ఉదాహరణకి గొలియాతు తల శిరఛేదనం చేస్తాడు కదా ఊరు దావిధి గొలియాత్ కత్తి తీసుకొని గొలియాత్ తలనాటిస్తాడు ఎప్పుడైతే గొలియాత్ కింద పడిపోతాడో మన తలకాయ ఎక్కడ నాటిందో తెలుసా మీకు గోల్గొత్త మన ప్రభు సెలవుపడ్డ స్థలం కదా అది గోల్గొత్త అంటే గోలియాతు తల నాటబడిన స్థలం అది కపాలం కపాలం అంటే తల కదా కపాలం అనే స్థలంలో మన ప్రభు సెలవబడి అంటే గులియాతు తల ఎక్కడైతే నాటబడిందో అక్కడ సెలవేయబడి గులియాతు సైతానికి సాదృశ్యంగా ఉన్నాడు మన ప్రభు వాడి తల చితక కదా ఆదకాండంలో చేసిన ప్రవచనం అది సర్పమాను మనిషి ఏమంటాం దాన్ని మడిమ కొడతావు అతన్ని తల చిత కొడతాడు సంబంధించిన ప్రవచనం అక్కడ ఉంటుంది ఆది కాబట్టి కపాలం ఆ గుళి యొక్క తల ఎక్కడైతే నాటబడిందో ఆ పర్వత మీదనే ప్రభు సెలవేబడింది ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలి ప్రవచనవరాముంటే ఇవి గ్రహించగలం అనకి లేకపోతే చెప్పుకుంటూ పోతుంటాం అసలు వాడు వింటుందా లేదా వాడు రక్షణ పొందుతుంది లేదా జరుగుతుందో లేదా ఇవి కూడా మనం పసిగట్టాలా సేవలో నాన్ స్టాక్ కంటసేపు వాక్యం చెప్పుకుంటూ పోతున్నాం కానీ వాళ్ళు మార్పు వాడిలో ఉద్యీవం వస్తుందా చైతన్యం కలుగుతుందా వాడు నిజంగా స్పందిస్తుందా లేదా అయ్యి నీ నువ్వు పసిగట్టే బాధ్యత నీది లేకపోతే ఆ దినానికి నీకు ఒక మంచి అవకాశం ఇచ్చినట్టు నీ దేవుడిని వృధా తీసుకున్నావు నిష్ఫలం అయిపోయింది అట్లా కావద్దు నీ సేవ అయితే ఈ నామం మనకు తెలుసు దాని తర్వాత ఏం జరిగిందనేది పేదలు దాన్ని అంత ప్రకటించినాక అక్కడ ఎంతమందో రక్షణ ముప్పై ఏడవ వచనంలో వారు ఈ మాట విని అంటే సువార్త విని హృదయంలో నచ్చుకున్నారు సహోదరులారా మేమేమి చేతము అనే పేతురును కడమ అపోస్తలను అడగగా కడమ అంటే తక్కిన పదకొండు మందిని మేమేమి చేతము అని పేతురును కడమపో అడగగా పేతరు మీరు మారు మనసు పొంది పాపక్షమ పరినిమిత్తం ప్రతివాడు ఏసన పాపసం పొందిది మూడు పాయింట్లు ఈ మూడు పాయింట్లు చేయకపోతే పరుశాత్మ మీకు రాదు పాయింట్ వన్ నెంబర్ వన్ మారు మనసు పొందాలా పాయింట్ పాపక్షేమపన్న పొందాలి పాపక్షేమాపన్న జరగాలంటే ప్రతివాడు ఏసుకృష్ణ భక్షణం పొందాలి మూడో పాయింట్ అప్పుడు మీరు పర్షదాత్మ వారం పొందుతారు ఇవి చెప్పాలా మనం ప్రజలకు చెప్పాలా కొత్త వాళ్ళకి చెప్పాలి ఇవన్నీ విషయాలు మారు మనసు పొందాలా నిమిత్తం మూడు రెండో పాయింట్ జరగాలంటే ఏసుకృష్ణ భాష పొందాలా అప్పుడే మీకు పర్షదాత్మవరం పరిశుధాత్మ వరం పరిశుధాత్మ రియలైజేషన్ ఈ రోజు ఎందుకు మనుషులు పరుశాత్మాభిషేకం మొదలైపోతారంటే వాళ్ళందరూ ఏసుకృతాన భావసం పొందలేదు అందుకు నేను అనుకుంటా అదొక వాగ్దానం కదా పరిశుధాత్మ అనే వాగ్దానం ప్రామిస్ అది ముప్పై వచ్చినంలో ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దురస్తునందరికీ అనగా ప్రవీణమైన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి అందరికీ చెందును అని వారికి చెప్పాను అందరికీ ఈ వారం ఇచ్చండి నువ్వు రక్షణ పొందిన వారికి అందరికీ వాప్సం పొందిన వారికి అందరికీ ఈ వారం ఇచ్చండి ఓ ప్రామిస్ అన్నట్టు నువ్వు పొందుకోలేవు వాగ్దానం అయితే ఆ కాబట్టి ఆ రోజు ఏమైందంటే పద్ కాబట్టి అతని వాక్యం వారు వాప్సం పొందిరి ఆ దినం ముందు మంది చేర్చబడేది పరులక రాజ్యంలో ఎందుకంటే ఆయన నామంలో అంత పవర్ ఉంది సమర్థవంతమైన దేవుని వాక్కు అంటే అర్థం ఏంటంటే ఈ కట్టించకపోతే కట్టే ప్రయాసం వ్యర్థం నువ్వు ఉచ్చరించకపోతే నీ ప్రయాసం వ్యర్థం ఆయన నామం ఆయన ప్రభు ఆయన నామాన్ని వాడుకోకపోతే నీ సేవా విధానంలో నీ ప్రయాసం అంతా వ్యర్థమే అందుకే మనం ప్రభుకి ప్రాధాన్యత ఇస్తాం ప్రతి దశలో అయితే ఇది దేవుని బిడ్డకి ఎందుకు అర్థం కావట్లేదు అనేది ఆశ్చర్యంగా ఈరోజుకి కూడా ఎంతమంది దైవజన్యులు ఉన్నారు ఎందుకు సమర్థవంతమైన వాక్కు వారి నోటి నుంచి రాలేకపోతుంది కార్యాలని జరుపులేవు ఎందుకు అది కాని నిష్ఫలం వేసుకుంటున్నారు కానీ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నువ్వు వాడనంత మాత్రంనా ఆయన వాక్యంలో సమర్థత లేదనుకుంటున్నవారు నీ సంఘము నీ సేవా జీవితంలో నువ్వు వాడనంత మాత్రం అది దాని కార్యాలు ముగించుకొని ఇంకొకటి పోతుంది అంతే తేడా మీరు చేయకపోతే ఇంకొక దగ్గరికి వెళ్తుంది ఆ వాక్యం వాళ్ళు వాడుకుంటా ఉంటారు అన్నట్టు అందుకే ఒకటే వాక్యం నేను చూపించేసి మీకు ఇంచేస్తే ఇప్పుడు ఆ కార్యము నాలుగవ అధ్యాయము అది సైతానికి ఎంత బాగా అర్థమైందని నేను మీకు చూపిస్తున్నాను వాడు అర్థం చేసుకుంటూ ఈ నామంన వీళ్ళు వాడుకుంటూ నా రాజ్యం మొత్తం ఎంపిక అయిపోతుంది అందుకు వాడు విజృంపించి పనిచేస్తుంది వాడికి ఇంకా కొద్దిగానే సమయం ఉంది కాబట్టి నాలుగో వచ్చిన ఏం చేస్తామంటే యాచకులు దేవాలయపు అధిపతి సర్దుకయలను వాళ్ళు ఈ యొక్క బోధకి వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకంటే సమర్థవంతమైన వాక్కు వీళ్ళ నోట్ల నుంచి భయలుదేరే కొద్దీ ఏం జరుగుతుంది చెప్పండి అప్పటికే పేతుడు కుంటి వాడిని లేపించి నడిపించండి ఆ వాక్కులో ఉన్నంత పవర్ నా దగ్గర వెండి బంగారం వెళ్ళేవు కానీ నా దగ్గర ఏసుక్రిసిన నడువంటే లేచి నడిచండి కుంటివాడు సమర్థవంతమైన వాక్ కార్యం స్టార్ట్ అయిపోయింది నాలుగవ అధ్యాయం మొదటి వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవల అధిపతియో సర్దుకాయలను వారు ప్రజలకు బోధించటో ఏసును బట్టి మృతుల నుండి పునరుగుణం కలుగునని ప్రదర్శించడయో చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలత్వారంగా పట్టుకొని సాయంకాలం వారు వారిని కావలిలో ఉంచిరి వాక్యం విని వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలు ఆగారు వారి అధికారులను ప్రజలను శాస్త్రం ఎరసలంలో కూడికొనివి ప్రధాన యాజకులైన అన్నాయు కయపాయుోహాను అలెగ్జాందర్ను ప్రధాన యాజకుని బంధువులందరినీ వారితో కూడి ఉండేది వారి పేతుడిను వ్యూహాలను మధ్యన నిలబెట్టి మీరు ఏ బలము చేత ఏ అధికారం చేత బలం అనంది ఇక్కడ ఏ అధికారం ఏ బలము చేత ఏ నామంను బట్టి దీనిని చేసేదిన్నారు కదా పేతుడు పరిషదత్వం నినేవాడే ఇట్లా నేను ప్రజల ప్రజల అధికారులారా కాబట్టి ఏ నామంలో మీరు దీన్ని చేయగలుగుతున్నారు అంటే ఏసుకృష్ణ నామం పవర్ చెప్తున్నాడు అయితే పేతుడు పరిషోదత్వం వినేవాడే ఇట ప్రజల అధికారలారా పెదలరా ఆ దుర్బల చేయబడిన ఉపకారం గురించి వాడు దేని వలన స్వస్థత పొందినని మీరు నేడు నమ్ము మమ్మను విమర్శించున్నారు కనుక మీరందరూ ఇస్రాయల్ ప్రజలందరూ తెలుసుకోవాల్సిందేమనగా మీరు సెలవు వేసినట్టుయో మృతుల నుండి దేవుడు లేపినట్టు నగరైన ఏసుకరిసిన నవమననే వీడు స్వస్థత నుండి మీ ఎదుట నిలిచున్నాడు మరి మరి ఏవని వలనను రక్షణ కలగదు ఎవరికైనా ఎవని రక్షణ కలగదు ఈ నామంలోనే మనకు రక్షణ పొందవలను మనం రక్షణ పొందగలను కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వడిన మరి ఏ నామం రక్షణ పొందలేము అనేను ఇది మనం చాలా కేర్ఫుల్గా వాడుకుంటే వాక్యం మీద పండడవచ్చును కాంప్రమైజే కాను వేరే మార్గమే లేదు రక్షణ ఏసు నామం తప్ప ఈ శిల్పలకి వేరొక మార్గం ముందు వేరే టూత్ వచ్చి రక్షణ నడిపిస్తాడు అది అబద్ధ బోధ వాడు ఏ దేశస్తున్నాయినా కానీ ఇందులో యూదులని క్రీస్తు దేశాలు నిదాసుని తొందరని భేదమే లేదు స్త్రీ అని పురుషునికి లేదు అందరికీ ఒకటే నామం రక్షణ అదే ఏసు క్రీస్తు ఆ నామం మనం పొందుకున్నాం దేవునికి వానాలు చెప్తాం ఎప్పుడు ఆ నామాన్ని బట్టి ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోండి ఆ నామం తీసుకొని పోవచ్చు కదా తన ఇంట తన ఆ నామానామకి ఇచ్చి కాబట్టి సైతాను తోక ఆడించలేడు ఇప్పుడు వాడు తోక పేతురు వ్యూహన్ల ధైర్యాన్ని చూచినప్పుడు వీరు వారి విద్యనేని పామర్లను గ్రహించాల్సరపడి వారు ఏస్త కూడా విన్న వారిని కూడా తిరిగింది ససత పొందిన మనుషుడు వారితో కూడా నిలిచినట్టే అప్పుడు సభ వెళ్ళిపోయిందని వారికి ఆజ్ఞపించి తమలో తాము ఆలోచన చేసి ఈ మనుషులను మనం ఏమి చేద్దాం వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియలు చేయవలసి ఉన్నవని చిన్నదని ఎరుసలేంలో కాపు ఉన్న వారికి అందరికీ స్పష్టమే అది జరగలేదని చెప్పాలి చాలా ఆయనను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండాటై ఇక మీదట ఈ నామంను బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనము వారిని బెదిరి బెదిరు పెట్టకూడదని చెప్పుకునేది పద్యమే వచ్చినం సమర్థవంతమైన వాక్కు ఎట్లా పనిచేస్తుంది వారు తెలుసు వీళ్ళు ఇక్కనే వాడుకుంటూ పోయినంటే ఫినిష్ నా రాజ్యం ఇన్ని వేల సంవత్సరాల నుంచి నేను కట్టుకున్న నా రాజ్యం ఫినిష్ అయిపోతుంది ఆదామ వాళ్ళ దగ్గర నేను లాక్కునేది దాన్ని మీరు మళ్ళా లాగేసుకుంటున్నారు అట్లా కాకుండా ఉండాలంటే ఏం చేయాలా పద్ధతి వచ్చినాం అప్పుడు వారిని పిలిపించిన పిలిపించి మీరు వేసిన నామంను బట్టి ఎంత మాత్రమో మాట్లాడకూడదు బోధింపకూడదు అని వారికి ఆజ్ఞాపించేది చెప్పండి ఈరోజు జరుగుతలేదా ఇది రెండు వేల సంవత్సరాల నుంచి ఈ నామంలో మాట్లాడద్దు ప్రకటించొద్దు అనే అడ్డంకులని మరి వాళ్ళ ఆపనప్పుడు నువ్వు ఆపుతావా నేను ఆపుతావా అందుకు పేదరులో యుహాను నువ్వు వారిని చూచి దేవుని మాట విన్నట కంటే ఆ మాట ఆ మాట వినట దేవుని దృష్టికి న్యాయం మీరే చెప్పుడు మేము కన్నవాటిని గిన్నవాటిని చెప్పక ఉండలేము అని వారికి ఉత్తనిచ్చేది ఇప్పుడు చూడండి నువ్వు చెప్పాలా సమర్థవంతమైన వాకు అంటే అది అర్థం నువ్వు చెప్పాలా చెప్పితేనే కార్యం జరుగుతుంది ఇది పేదరు నుంచి మనం నేర్చుకోవాలా కన్నవాటిని గిన్నవాటిని చెప్పక ఉండలే ఉండద్దు నాలుగు ఆరు నుంచి తీసుకుంటాం నేను నా దేవుడి సన్నిధిలో మౌనంగా ఉన్నవరు మూసుకుని ఉండలేదంటాడు మౌనంగా ఉండలేదంటాడు ఆయన నీతిని ఆయన సమాధానం నేను ప్రకటించిన మనం ప్రకటించాల నీతి సమాధానం ప్రతి ఒక్కరి జీవితాలలో అటువంటి సమర్థవంతమైన వాక్ నీ నోట్లో పెట్టింది దేవుడి వాడితే వాడి రాజ్యం కూలిపోతుంది మనం సక్సెస్ఫుల్గా గోలు కొట్టినాం లాస్ట్ వన్ ఇయర్ నుంచి వైరస్ విషయంలోనే కానీ వ్యాక్సిన్స్ విషయంలోనైనా కానీ చాలామందిని ఎడ్యుకేట్ చేసినాం చాలా మటుకు మనం సక్సెస్ఫుల్ అయినాం మనం ఫెయిల్ కావద్దు సమర్థవంతమైన వాకు వాడుకుంటే ముందుకు వెళ్ళిపోదాం అటువంటి కృపను ప్రభునికి అనుగ్రించాలని ప్రార్థిస్తాం పరశుధరవాదు దేవా మీకు వర్ణాలైనా ఎంతో గొప్ప దాని ఇక నామాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయింది మీరు కొరకు దాన్ని విలువలేక తండ్రి మతపరాన జీవితం ఎంతో నిష్ఫలమైపోయింది ఫలించలేక మూడై మిగిలిపోయింది మనం ఎండిపోతుంది ప్రభా నీళ్ళు లేక ఎండిపోతుంది పచ్చదనం అంతా పోగొట్టుకుంటుంది కాలిపోతుంది పేలిపోతుంది జీవం నిర్జీవంగా తయారైపోయింది ప్రభా కనుకరించి ఇంకొక అవకాశం మీకు అంత ఈ మధ్యాహ్న కాలంలో ఈ సత్యాలు మేము వీటి చూపించి ప్రకటించి అనేకలకు మీ చేత నడిపించాల అతడి కృపాభాగ్యాన్ని మాకు అందరిని కనగించమని తండ్రి ఆ మేన్ హర్షితమహోన్నతుడు అయేసయ్య నీకు వందనాలు తండ్రి ప్రభావానికి స్థుతులు స్తోత్రములు తండ్రి గడిచిన కాలం అంతా కృపలో కాచి కాపాడినావు దివారాత్రములు కంటిపాప వల్లే కాచి కాపాడి యొక్క దినముకు తండ్రిని యొక్క నూతన కృప ఇచ్చి మమ్మల్ందరినీ సజీవ లెక్కలో ఉంచుకున్నావు తండ్రి అనేకలు ప్రభా ఈ దినాన్ని చూడలేక వాళ్ళ కాలాన్ని ముగించుకున్నారు ప్రభా కానీ ప్రభావం ఆయన మాకు గొప్ప ధన్యత ఇచ్చి నాయన ఈ దినం నీ వినే బాధ్యత ధన్యత ఇచ్చినావు నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను కోట్లాది స్తోత్రములు చెల్లిస్తున్న తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి సై అన్నికే వివేగములు పలుగును గాక అలెలుయా తండ్రి ప్రభ ఇదిగో ప్రభానైనా తండ్రిని సేవలు ప్రభ ముందుకు వెళ్తుండగా ప్రభా ఎన్ని అవరోధాలు ప్రభానైనా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ ఏరుకో గోడల్లాగా అడ్డొచ్చినా గాని ప్రభ వాటన్నిటినీ బద్దలు కొట్టుకునే ముందుకు పోవాలా మేము వెళ్తుంది చీకటికి చీకటిలోకే కానీ మా వెనక నడిచే దేవుడు నువ్వు కాబట్టి ప్రభ అది వెలుగుగా మారిపోతుంది కాబట్టి ప్రభానయన ఇప్పటి నుంచి ప్రభ నా తండ్రికి నాకు తల్లివి అన్ని నీవే ప్రభా నా వెళ్ళిన వాడవు కూడా నీవే కాబట్టి ఈ జీవితం అంతా నీకే అప్పజెప్తున్నాం ప్రభా నాయన నువ్వే తోడు సహాయం ప్రభా ప్రతి చోట ప్రభాయన ప్రతిదీ ప్రభ మీరిచ్చిన అధికారం అది మీ మహిమకరంగానే వాడాలా అనేకుల్ని ప్రభా నైనా పేతురు ఆయన ప్రవచిస్తే ప్రభా అనేకులు ఎట్లయితే రక్షణ పొందినారు ప్రభ మేము ప్రకటిస్తుంటే అనేకుల్లో మార్మోన్స్ రావాలా అనేకుల్లో వాళ్ళ పాపాలకు క్షమాపణ కలగాల వాళ్ళ పాపాల జీవితాల నుంచి అందరూ విడుదల పొందాలా ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో తండ్రి వీళ్ళంతా నాయన నీ నామంలో రక్షణ పొందాలా మాసేవలో సేవలో కూడా ప్రభానైనా ఈ రీతిగా మీరు జరిగించండి మాకైతే అనుమానమే లేదు ప్రభా అపనమ్మకమే లేదు ప్రభా ఎందుకంటే జీవం గల దేవుడు ప్రభానైనా నీ వాక్యం ఉంటే నీ జీవం ఉన్నట్టే కాబట్టి అది ఫలిస్తుంది ప్రభా ఫలాలు ఇస్తుంది చిగురిస్తుంది ప్రభ నాయనా తండ్రి అది ఎంతగానో నిండి పొంగి పొల్లాలా ప్రభ కాబట్టి వెళ్తున్నాం ప్రభా మీరే తోడంనండి సహాయకుడిగా ఉండండి ప్రతిదీ ప్రభ ప్రతి విషయంలో నీ చిత్త ప్రకారంగానే వెళ్ళాలా నాయన అనేకుల జనాలు దగ్గరికి వెళ్తుంటే రకరకాల మనస్తత్వాలు రకరకాల వ్యక్తుల దగ్గరికి వెళ్తుంటే ప్రభ ఎవరితో ఎట్లా సంబోధించాలా ఎవరికి ఎట్లా ఉపదేశించాలా వాక్యాన్ని ఎట్లా ప్రకటించాలా ప్రతిదీ ప్రభాయన మీ జ్ఞానం చొప్పున మీ ఆత్మ నడిపింపు చొప్పున మీ మహిమకరంగానే ముందుకు పోవాలా ఎక్కడ మాలో మా సొంత జ్ఞానం పెట్టకుండా మాలో దుర్బుద్ధి స్వబుద్ధి ఏవీ ప్రభా మేము చేయకుండా వాక్యం ప్రకారంగానే ప్రతిదీ వాళ్ళని చూపించాలా వాక్య నీ తట్టు ప్రభ మేం బోధించేటప్పుడు ప్రకటించేటప్పుడు కూడా నాయన నాయన పక్షపాతంతోనూ నాయన విరోధ బుద్ధితోనూ స్వబుద్ధితోనూ నీ వాక్యాన్ని మేము ఎక్కడా ప్రకటించొద్దు కేవలం మీరే మాట్లాడుతున్నారు మీరే వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడుతున్నారు కాబట్టి ప్రభ నాయన అలాంటి వాక్కు మాకు దయచే ప్రభా మీరు ఇచ్చింది మా పొక్కటే ప్రభ యేసు పరిశుద్ధ నామం ప్రభ యేసుక్రీస్తు నామే ప్రభ పేతులు కలిగి ఉన్నారు అపస్తులందరూ కలిగి ఉన్నారు ఈ దినం మేము కూడా ఆ నామమే కలిగి ఉన్నాం ప్రభ కాబట్టి ఆ నామంలో నాయన విశేషమైన సేవ జరిగించాలా నీ రాకడికి ప్రభా నాయన అనేకుల్ని పెళ్లి కుమార్తెలాగా వాళ్ళని సిద్ధపరిచి వాళ్ళని అలంకరించాలా ఎందుకంటే పెండ్లి కుమారుడు మీరే కాబట్టి మీ ఎదుట మేమంతా పెళ్లి కుమార్తెలాగా అలంకరింపబడి నాయన నీ ఎదుట నిలబడాలి కాబట్టి అనేకులని ప్రభా సిద్ధపరిచేలాగున అదారా గొప్ప సేవ జరిగించండి ఇప్పటి నుంచి మాకు తండ్రి నీవే మాకు ఏలిన నువ్వే ప్రభ కాబట్టి నీ సమర్థవంతమైన వాకు ప్రభ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా తండ్రి నీ చిత్త నాకు అది అనుగ్రహించమని నన్ను నమ్ముతున్నాను నువ్వు అనుగ్రహించినావని విశ్వాసంతో ప్రార్థిస్తే నాయన రోగిని ఎట్లా స్వస్థపడుతుందో విశ్వాసంతో ప్రార్థన చేస్తే ప్రతిదీ జరుగుతుంది ప్రభా కాబట్టే నాయన అనేకలు గొప్ప గొప్ప కార్యాలు సేవ చేయగలిగినారు ప్రభ అలాంటి సేవా జీవితంలోకి మమ్మల్ని నడిపించమని మేము ఎక్కడ మా పాదాలు పెడితే నాయన అక్కడ వెలుగు రావాలా ఇక్కడ ఉన్న ప్రతి చీకటి శక్తులు నాయన అంధకార శక్తులు పోయి అది వెలుగుగా మారాలా అంటే ప్రభ ప్రతి ఒక్కరూ ప్రభాని రక్షణలోకి రావాలా అలాంటి సేవా జీవితంలోకి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ నజరీడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మీన్ స్తోత్రం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తివంతుడానికి వందాలి సయ అభిహామిశాఖ యాకోప్ల గొప్ప దేవ నిన్నా నీడు నిరంతరం ఏకరీదుకున్న దేవ మహాగణ మహోన్నతుడ సర్వాధికారి సకల యుగంలో రాజైన దేవ పరిశుద్ధుర పరిశుద్ధర పరిశుధర నీకే వందాలి సయ యుగ మధ్యకాల సమయంలో ప్రభావ మీ మీరు మాత్రం మాట్లాడిన ప్రభావ నా దేవ నా ప్రభావ సమర్థవంతమైన వాకు అనేది ప్రభావ అంశంలో ప్రభావ ఎన్నో విషయాల మీరు మాకు బయలుపరుస్తుందనైనా ఆ సమర్థవంతమైన వాకు ఉండాలంటే కేవలం ప్రభా అండి మీకు పశుదాత్మ అభిషేకం లేకుంటే ప్రభావ అది ఉచ్చరించినా అది కార్యం జరగదు ప్రభావ ఎందుకంటే మీ ఈ దినది మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి ప్రభా ఎవరైతే ఆత్మ పొందుకోలేదనే వాళ్ళందరూ పర్వత్మ కొలు కనిపెట్టుకోవాలా ఆత్మను పొందుకోవాలి ఎందుకంటే మీరు వాగ్దానం చేసిన అంతే దిన మనుషులు అందరి మీద ఆత్మను కొమ్మరిస్తున్నారు ప్రభ ప్రతి ఒక్కొక్కరు ప్రవశిస్తారు కాబట్టి ప్రవచన వరం పొందుకోవాలా ఓ ప్రవా అక్కడి నుంచి వాక్శక్తి అనుగరించబడిందని మొట్టమొదటి సూచన అక్కడ మేము చూస్తున్నాం ప్రభావా కాబట్టి ప్రభా మీ అందరం ప్రభావ మీ ఆత్మచత్తుతో నింపబడాలా మీ వాక్శక్తి అనుగరించుకోవాలి అన్ని భాషలతో మేము మాట్లాడాలా మరి విశేషంగా మీ ప్రవచించమన్నారు ప్రభావా కాబట్టి సంఘక్షేమాభితి కొరకే ప్రవచన వరం కాబట్టి ప్రవచన వరం కోసం ప్రభావ మేము ప్రయాసపడాల భాషల వరం ప్రభావ అది వచ్చినా కానీ ప్రతి వాళ్ళకి సొంత వాళ్ళకే మేలు కలుతుంది కానీ ప్రభావ అది ప్రవా అందరికీ మేలు కలగాలంటే ప్రభావ ప్రవచన వర ముఖ్యం ప్రభావ అది పశుదాత్మ వల్లే అది అనుగ్రహించబడుతుంది కాబట్టి మాలో ప్రతి ఒక్కరు ప్రభావ మేము అందరం కూడా ప్రభావ ప్రతి దినం ప్రభావ మీ ఆత్మచేత మేము నూతన అభిషేకం మేము పొందుకోవాలి ప్రభావ మీ వాక్శక్తి మేము కలిగి అక్కడ సమర్థవంతమైన వాకు అనగా ఏసుక్రీస్తున్నామని ఉచ్చరించినప్పుడు అద్భుతాలు అక్కడ జరిగిన ఒక దినంలో మూడు మంది రక్షణ పొంది ఒక దినంలో ఒక ప్రభావ ఐదు మంది రక్షణ పొందిన ప్రభావ అది సమర్థమంతమైన వాకు అది పశుదాత్మతోనే జరిగింది పేతులు ప్రవ పశుదాత్మతో నిండుకొని ప్రవ ప్రవశించిన కాబట్టి అలాంటి అభిషేకం మేము పొందుకొని ముందు పోయినప్పుడే అద్భుతాలు జరుగుతాయి అనేకులు మీ తొట్ట ఆకర్షింపబడతారు అలాంటి ప్రయాసాన్ని మేము అందరం ముందు పోవాలని సహాయపడమని ప్రదిష్టమైన గొప్ప దేవ మీ వాక్యం చేత మమ్మల్ని దినదిన మీరు ఎంతగానో బలపరుస్తున్నారు కాబట్టి ప్రభా మేము చెప్పే ప్రతి వాక్యంలో ప్రభావ ఎదుటి స్థితిగతులు మేము గమనించి మీ వాక్యం ప్రకటించాలా ఎందుకంటే వాళ్ళ హృదయం మాకు చూపిస్తారు ప్రభ గొప్ప దేవ ఆ దశలో ప్రభావ అవకాశం మేము ఆ రోజు వరకు దాన్ని మీరు వాడుకోవాలా మీ మైమనిమిత్తమై ప్రభావ ఎన్నో అనేకులు ప్రభావ అనారోగ్యంతో బాధపడతాం అందరూ వాళ్ళ ప్రభావాన్ని ఎంత మీద నడిపించాలా మీకు సమర్థమైన వాక్కు ప్రభావ అది మీరు మాకు అండగించాలి అదే ఏసుకరిస్తు నామం ఆ నామంలో ప్రభావ అపుస్తుల కార్యంలో చూస్తే ఎన్నో ఆటంకాలు ఇచ్చినా కానీ ప్రభావ ఆ నామం కోసం వాళ్ళు ప్రాణాలే త్యాగం చేస్తున్నారు ప్రభావ ఎందుకంటే ఆ నామం కొరకు నిలబడినారు ఆ రోజు కాబట్టి ఈ రోజు కూడా ప్రభావ ఆ నామం కొరకు ప్రభావ అది మీరు మాకు అనుగ్రించిన సత్యం కాబట్టి ఆ నామం కొరకు మీరు చివరి వరకు ప్రభావ మీరు తిరిగి వచ్చేంత వరకు లేకుంటే మా కాలం ముగించేంత వరకు ఆ నామంలో మేము ప్రయాసపడాలా నా తన్ని ఆ రీతిగా ప్రవా అన్ని కొన్ని మీకు చెంత ఆకాశం భూమి ఏ నామంలో రక్షణ లేదు ఏసుక్రీస్త నామంలో రక్షణ ఉంది అనేది ఎలివితే మేము చెప్పాలా ప్రభావ అనేకులు ఆ నామంతో ఆకర్షిపబడాలా అలాంటి అభిషేకం మేము ప్రతి దిన మేము పొందుకోపోవాలా అదే సమర్థవంతమైన వాక్కులు మేము ప్రకటించాలా శీకర్ శక్తులను పటాపంచలైపోవాలా ఎక్కడ ఎక్కడ ప్రభావ దుష్ట శక్తులు పారిపోవాలా మనుషులు విడుదల పొందాలా బంధకాన్ని వంద వెలుగు మయమై ప్రభ మీ వెలుగును పొందుకోవాలి మీతో టాకాశింపబడాలా మీకు సమర్థమంత వాకు మేము ధైర్యంగా మేము ప్రకటించలేలాగనా సాయపడమైన ప్రార్థిష్టమైన నా తన ఎన్నో విషయాల ప్రభావ మీరు మాకు బయలుపరిస్తాను నీకు వన్నాల్ ప్రవా నీకే కృతజ్ఞతలు గొప్ప దేవ దేనిక పైన మమ్మల్ని ప్రభా నైనా ఏసేస్తే ప్రవా ఈ యొక్క ఆధిక్యత్యత్యత్యత్యత మీరు మాకు అనుగరించినైనా మట్టిలోంచి ఐశ్వర్యం మీరు మాకు కలుగు చేసినారు నాయన ఓ ప్రభావ ఘనమైన ఘటనలాగా మీరు మమ్మల్ని తయారు చేస్తున్నారు నైనా మీకు గొప్ప ఇంట్లో ప్రభా మంచి పాత్రలుగా మీరు మమ్మల్ని తయారు చేస్తున్నారు ఈ వాక్యం మీరు మాకు అనుగరించని సత్యం దాన్ని బట్టి నీకు వందలాల ప్రభావ నేను మైమ పచ్చాలా తన ప్రతి క్షణం ప్రవా ఏసుకురిస్తానామా మయం పచ్చబడాలా ప్రభావ ఆ నామాను ప్రావ ప్రజలకు తెలుగుతో మేము ప్రకటించాలా అలాంటి సేవా జీవితం నడిపించమని ప్రాదిష్టమైన ఏదైతే ఎవరికి ఎట్లా వాకింగ్ చెప్పాలో ప్రభావా జ్ఞానాన్ని వివేచనం మా అనుగరించమని ప్రాదిష్టమైన నా దేవ నా ప్రభు శమల కాలంలో ఉంటే భయంకరమైన కాలంలో మేము ఉంటాం కాబట్టి మేము జాగ్రత్తగా జీవించాలి ప్రతి దశలో మేము జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలి ఎక్కడ కూడా మా కవితలో పాడుకున్నా విధేతలో పాడకుండా ప్రతి దశలో ప్రభావ మీకు విదేతగా ప్రీతికరమైన సేవించాలి ప్ర వినయంతోనే భయంతోనే వంకుతోని ప్రభావం మేము జీవించాలా దుష్టుడు విజృంభించి పనిచేస్తున్న ప్రవాడికి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మాకు కూడా సమయం తక్కువ ఉంది ప్రభావ నైనా ఇస్తే ప్రవాడి బాధ్యత పాడుకున్న నీకులు మీ చింత మీ నడిపించాలా అలాంటి సేవలు మనందరూ నడిపించమని ప్రదర్శిస్త ఆశ్రయించూతన అభిషేకించి పరిశుభత్నం ఎవరైతే పొందుకోగల అందరూ ప్రభావ పర్షాత్మక ఇద్దరు నుంచి కనిపెట్టుకోవాలి నూతనంగా పత్తి ఒక్కరి అభిషేకించి మీ సమర్థమైన వాకు వాళ్ళ ద్వారా బయలుపరచమని ప్రాధిష్టమైన గొప్ప దేవా నీకు సయ నా దేవే సందర్శకంగా ముట్టండి ప్రభావాన్ని మంచి ఆర్గంగా ఇచ్చేయండి అన్న ద్వారా ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావ మీరు బయలుపరుస్తున్నారు ప్రభావా గొప్ప దేవా అవుతండి నకే వందాలు చేస్తున్నాం నీకే కృతం మీద అర్పించుకోవడం గ్రహించే శక్తి మీరు మాకు ఇచ్చినా నీకు వందాను అన్న కుటుంబాలకు మీ దీవించి ఆశ్రదించండి ప్రభావా కుటుంబంలో ప్రతి అవసరకల్ల మీ తీర్చమని ప్రాధం సమాధానం మీ కొరకు శాసనలు పెట్టుకోండి ఇద్దరు పిల్లల భవిష్యత్తు మీ దీవించి గొప్ప సేవకుల చేయండి మీ సమర్థమైన వాకును ప్రకటించ సేవుకులు మీ తయారు చేయండి పరిశుభాత్మక అభిషేకించి మీ వాడుకోండి దేవాత ప్రభావాదేవి మీ సేవలిక బలంగా వాడుకున్న అన్న బంధువులందరూ ప్రభావ సార సత్యలకు రావాలి ఇక సత్యను గ్రహించి ప్రభావ విజృంభించి మీ స్వాత ప్రకటించాల మీరు నడిపించిన ప్రాధిష్టాన్ని ఉద్యోగ స్థానాల అంతలో మీతో అక్కడ ఏ దుష్టక్తులు పనిచేయటం వాళ్ళు ఏ సినిమా గద్దేశం కొట్టు వెళ్ళబడాలి ప్రభావాయన గొప్ప కార్య జరిగించి అన్నచేట అగ్నికంచే నాయన ఓవర్ ప్లేసెస్ అందట్లో మీ తోడున్నాను ప్రభావా నేను ఇస్తే ప్రభు బ్రదర్స్ ఇస్తారు అందరినీ ఆరుదన పాల్గొన్న వారు ఇంకా ఎవరైతే రాలే వాళ్ళు అందరూ చుట్టూ కూడా మీ కనిచేసి మీరు కాపాడి మీ వాక్యం సంపూర్ణ మేము ప్రవా మారుదేమే అనేక చోట్ల ప్రభావా ఈ సమాధంతో వాక్యమే ప్రకటించాల అనేక మేము ఈ రోజు క్రైస్తవ సంఘం ఆ రీతిగా ఎందుకు శ్రమ పాలైతుంది ఎందుకు ఆ రీతిగా ప్రభ నా విడుదల పొందలేంటే ప్రవా ఆ వాను ఉచ్చరిస్తలే ప్రవా కానీ ప్రవా అది మీరు మాకు బయలుపేసినాయి కాబట్టి మేము అనేక ఒకటి మేము అలాంటి సేవా జీతంలో నడిపించి మీరు ఆకు మిందరూ చెద్దపచుకోమని తొలరాయన ఏసు క్రీస్తు పరిషత్ నామంలో తండ్రి ఆమెన్ ఆమెన్ పరిశుద్ధ ప్రేమ కల దేవ చేయాలి వందనాలు స్థితిలో స్తోత్రం ప్రభావ సర్వోన్నత సర్వాధికారి సర్వలోక సృష్టికర్తమైన దేవ ఎన్నీ ఎక్కరితో పేపర్లకు తండ్రి మీ పాదాలకు వంద ప్రభావ మీకే వేలాది వంద నాలుగు తండ్రికి వచ్చిన కాలం మమ్మల్ని కాచి కాపాడిన ప్రభావ కానీ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ మీ స్వరం ఇంటకు మీరు ఇచ్చిన బట్టి మీకు వేలాది వంద నాలుగు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభావ సమస్త మహిమ ఘనత ప్రభావం ఈ వేగంలో మీకే చెల్లించుకుంటున్నాం తండ్రి మధ్యాహ్నం కారం ప్రభావ మీ యొక్క వాక్కు యొక్క సమర్థతను గురించి మీరు మాతో మాట్లాడనారు ప్రభావ అవును తండ్రి మా అనుమానం లేదు ప్రభావ నా తండ్రి నాన్న మీ యొక్క వాక్కు నా తండ్రి అవి ఎంతో గొప్పది నా తండ్రి ఏ టైప్ దాని కార్యం ముగించుకునేది తిరిగి వెళ్తుంది ప్రభా తండ్రి ఎక్కడ కూడా ఫెయిల్యూర్ ఉండదు ప్రభా ఎందుకంటే సమస్తం జరిగించే వాళ్ళు మీరు ప్రభావ కాబట్టి నా తండ్రి అటువంటి వాక్ కలిగి మేము ఉండాలా ప్రభా నా తండ్రి అవునయ్యా నేను మీరు మాలో లేకపోతే మేము ఏం చేయలేం ప్రభా నా తండ్రి నాయన అదే ప్రతిగా ప్రభా మా డైలీ నా తండ్రి దినదినం ప్రభా మా యొక్క స్థితిని మీరు మెరుపు మెరుగుపరుస్తున్నందుకే మీకు అందనాను ప్రభా ఆ తండ్రి నాయన గూడు ఒక చోట నిలబడకుండా తండ్రి నాయన మేము ముందుకు పోయి మీ సేవ చేయాలని ఆరాటపడుతున్నాం ప్రభా మేము ఆల్రెడీ స్టార్ట్ చేసినాం ప్రభా మీరే ఫలింపు ఇచ్చేయండి ప్రభావ నా తండ్రి మీరు నైనా విస్తరింపజేయండి ప్రభా తండ్రి వాడి రాజ్యం ప్రతి చోట మేము కూల్చాలా ప్రభావ నా తండ్రి ప్రతి ఒక్క యొక్క చర్యల నుంచి విడిపించాలా ప్రభా ఆయన మీరు చూపించినారు ప్రభాష గ్రంథంలో తండ్రి కాడి మురాకులు విరగొట్టాలని నా తండ్రి నాయన గొలుసులు కట్లతో కట్టబడి ఉన్నారని ప్రభాట అన్నింటినీ మేము తెంపల ప్రభావ అంతటి శక్తి నా తండ్రి మీ దగ్గర ఉంది ప్రభా మీ మాలో ఉంటే అది మాకు సాధ్యం ప్రభావం తండ్రి నేను మేము నమ్ముతున్నాం సంపూర్ణంగా తండ్రి నైనా మిమ్మల్ని మేము ముందుకు పోతున్నాం ప్రభా మీ సహాయం దయచేయండి నా తండ్రి అయినా మాకు కూడా అనుమానం లేదు ప్రభావ నా తండ్రి అనుమానిస్తే మేము వెనకనే ఆగిపోతాం ప్రభావ పడిపోతాం ప్రభావ కాబట్టి మాకు అనుమానం లేదు ప్రభావ ఆయన ఈ రోజు ఒకరే ఉండొచ్చు ఈ రోజు ఒక మెట్టం కానీ ప్రభావ మీరు ముందు ముందు నా తండ్రి అన్ని మెట్లు మమ్మల్ని ఎక్కిస్తారు ప్రభా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ప్రభా నా తండ్రి ఎక్కడ కూడా వెనకడి వేయకూడదు ప్రభావ ఏ ఆటంకాలు అన్నింటినీ ముందుకు వెళ్ళిపోయినా తండ్రి గొప్ప సేవ నామములు ప్రకటించాలా నా తండ్రి అనేకులు ప్రభావ మీ నామంలో తప్ప ఎక్కడ కూడా ఆయన రక్షణ లేదు అని ప్రభా ప్రతి ఒక్కరి ఎరిగేటట్టుగా మేము సేవ చేయాలా ప్రభా ఆయన అడిగి మమ్మల్ని నడిపించండి ప్రభావ ఆయన ఇంకా మా మార్గాలు ప్రభావ అనే తను వెళ్ళేటట్టుగా మేము సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి మీ నామం అడుగు వేసినాం ప్రభా అడుగు నా తండ్రి ముందుకే సాగాల ప్రభా వెనక వెళ్ళడానికి వెళ్ళి ప్రభా ఆయన మీరే సాయం దయచేసి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రభుత్వ ప్రతి ఒక్క పరమ ఆత్మీయ వరంత ప్రభావ మీరు మమ్మల్ని నింపండి ప్రభావ నా తండ్రి నేను మీరు ఇస్తారు ప్రభా మీరు మీ యొక్క విధానాల్లో ఉన్నప్పుడు మీ ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు నేను మీ నామ మహిమాదమై వచ్చినప్పుడు ప్రభా మీరు ఖచ్చితంగా వాళ్ళని అనుగ్రహిస్తారు ప్రభా మేము నమ్ముతున్నాం తండ్రి మా స్వార్థానికి వాడితే అవి పని చేయవు ప్రభావ నా తండ్రి దుష్ట ఉద్బుద్ధితో మేము మేము వాడితే ప్రభావ నామం పని చేయదు ప్రభావ ఆ తండ్రి నేను ఆ యాజకుల కుమారులు నా తండ్రి మీ నామం తండ్రి దయ్యం తండ్రి అది పైన నాయన అది జరిగించినప్పుడు తండ్రి దాని ద్వారా మేము తెలుసుకోగలుగుతున్నాం ప్రభావ కాబట్టి నా తండ్రి మీ ఎందు భయభక్తులతో మీ ఎందుకన్నా నెల వేల ప్రార్థిస్తున్న అతని మీకు విధేయతతోటి మీ నమ్మ మహిమార్థమైన తండ్రి మా మహిమార్థమే కాదు ప్రభా మీ నమ్మ మహిమార్థమైనా మీ స్వార్థ ప్రకటించటైనా మీ యొక్క భారం కలిగి మేము జీవించినప్పుడు అన్ని ఖచ్చితంగా నెరవేరే ప్రభా కాబట్టి నైనా ఆ విశ్వాసంతోనే ముందుకు వెళ్తున్నాం మీరేనా కార్యం జరిపిస్తారని నమ్ముతున్నాం మీరే సహాయం దయచేసి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి ఎవరైతే నైనా నిరాశ్రయలుగా ఆ తరలి నైనా అనారోగ్యాలతోటినైనా ఆర్థిక ఇబ్బందులతోటిన ప్రభా ఏ దిక్కుతోచుకన్నా ఆ తండ్రి ఎవరైతే ఉంటున్నారో ప్రభావ వారందరినీ బట్టి ప్రార్థిస్తున్న ప్రభావ వారందరికీ మీ నాన్న దయచేయండి ప్రభావ ఎవరైతే నైనా చేయమని అడుగుతుంటారు ప్రభావ ఎంతోమంది నా దీనస్థితిలో వారందరికీ నైనా జవాబుదాయించేయండి ప్రభావ వారికి నక్కర్లు తీర్చండి ప్రాభ నేను వారికి జీవం అనుగ్రహించండి ప్రాభ ప్రతి ఒక్కరికి నాన్న స్వస్థత ఇచ్చేయండి ప్రాభ ప్రతి ఒక్కరి నేను జ్ఞానం కలిగి జీవించాల ప్రాభావ ఈ లోక ప్రధానాన్ని వ్యాక్సిన్లని తండ్రి డబ్బుని ప్రాపర్టీస్ని వాళ్ళకున్న పేరుని బట్టినైనా వాళ్ళు గర్వించకుండా ప్రభావ మీ అందరూ తండ్రి గర్విస్తే నాయన అది నాశనమని ప్రభావం వారందరూ ఎరగల ప్రభావ నా తండ్రి నాయన అటు జ్ఞానం ప్రతి ఒక్కరికి కలగల ప్రభావ నైనా మీరే సహాయం ప్రభావ అందరి జ్ఞానం వారికి ఆత్మీయతలు విప్పి నా తండ్రి వారి అందరితో మీరు మాట్లాడే అందరికీ నైనా మీరు కరెక్షన్ మాటలకు వచ్చిన సాయం చేయించండి ప్రభావైనా పేర్లో పాల్గొన్న ప్రతి బదర్శని సిస్టర్స్ని నాయనైనా అదే రీతిగా నా తండ్రి ప్రతి గ్రూప్లోనే ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు వాడుకోండి ప్రభావ ప్రతి ఒక్కరికి మీరు సహాయం జయించండి ప్రతి ఒక్కరికి వెళ్ళే చోట మీరు శాంతి సమాధానం చేయించండి ప్రతి ఒక్కరికి నైనా ఒక అవసరాలను నాయనైనా ఎటువంటి ఇబ్బందులు అయినా దూరపరిచినా మీరు నైనా మీ సేవలో మహిమకరంగా వాడుకోండి ప్రభావ నా తండ్రి నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా అన్న ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా మీకు వేలాది వందనాలు తండ్రి మీ స్వరం మీరు మీకు అన్న గుడి వందనాలు ప్రభావ నీ మీరు నాన్నకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ నీ ఏ దృష్టి ప్రభావిని అడ్డగించడానికి వెళ్ళేది ప్రభావ అన్న వెళ్ళే ప్రతి చోట మీరు శాంతి సమాధానం దయచేయండి ప్రభావ మన కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి ప్రభావ ప్రతి ఒక్క అన్న కుటుంబకులందరూ ప్రభా రక్షణకు రావాలా ప్రభావ మీ నామ్మైన విజృంభించి సేవ చేయాల ప్రభా బిడల చుట్టు మీరే కంచకాబ్బాలు దయచేయండి ప్రభావ ఏ దుష్టుడు నైనా అడ్గించకుండా చెడు మార్గాలు నడిపించకుండా ప్రభావ మీరే తోడయండి వారిని ఎలా వెళ్ళాల కాచి కాపాడండి ప్రభావ అన్న కుటుంబంతో మీరు అక్కడికి సిద్ధపడాల గొప్ప సేవ చేయాలా ప్రభా అనేకులు మీకు రక సిద్ధపరిచి ఆయన మీ నామ మహిమాధమాల అంతా వాడబడేలా సహాయం దయచేయండి నాయన ఇటువంటి కీడు ఉన్న ఇటువంటి ఇబ్బందులు ఉన్న ప్రభా తీసేసినైనా గొప్పగా విజృంభించి సేవ చేసిన మీ నామ మహిమాధ్యమారందరినీ వాడుకోమని ఆయన ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావిన మీరు మాతో మాట్లాడినైనా తండ్రి మీ మొరలు ఆలకించిన తన ఇటువంటి గొప్ప ధనతను మాకు అనుగ్రహించినందుకే మీకు వేలాది మన ప్రవైన ఏసీ క్రీస్తు కృపా సమాధానం మనందరికీ సదాకాలంతో